ప్రార్థం చేస్తారు పర్షుద్ర వేవా మీకు వదనాలనైనా సర్వణ తొలగు తండ్రి మీకే స్థితులు స్తోత్రాలైనా సమస్త సృష్టికి మూల కారకరగా మా దేవ మీకెంత వదనాలనైనా ప్రవ్వా అబ్రామ్ నకో ఇసాక్కు చేసిన వాగ్దానని ప్రవ్వా మీ యొక్క మరణ భూస్థాపన పునరుద్ధరణ ఆరోగ్యం వలన ప్రవ్వా మాకు మమ్మల్ని మీ బిడ్డలుగా తయారు చేసుకున్నారు వాగ్దాన వారసులుగా తయారు చేసుకున్నారు దాన్ని మీకు వదనాలు ప్రవ్వా కాబట్టినైనా ఈ యొక్క వాగ్దానాలు ఈ వాక్యములన్నీ ధర్మశాస్త్రంలో ఉన్న ప్రతి వాక్యము మాదే ప్రవ్వా దాన్ని మేము విశ్వాసంలో స్వీకరిస్తున్నాం కాబట్టి ప్రభావ అవి మాకు సంబంధించినవి మా కొరకు మీరు అనుగ్రహించినారు కాబట్టినైనా వాటిని మేము ప్రేమిస్తూ ప్రభావ మిమ్మల్ని మహింపర్చే బిడగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాం మమ్మల్ని అందరినీ నడిపించండి మీ నీతి సత్యాన్ని ధైర్యంగా ప్రకటించాల ప్రవ్వ అందులో చింతించడం లేదు భయపడదు లేదు అనుమానించడం అసలేదు ప్రభావ మీరే మా మాట్లాడుతారని మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం ఇది మనుషుల వలన కలిగినది కానే కాదు నాయన ఇది కేవలం యూహో వల్లనే కలిగిందని మేము విశ్వసిస్తున్నాం ఈ సాయంత్రం సమ కాబట్టినైనా కొంతకాలం నుంచి బూరల తీర్పు అన్న అంశంని మీరు మాకు బయలుపరుస్తున్నందుకు మీకు ఎంతో అంద వాటిని నేర్చుకోవాలన్న ఆసక్తి తపన మాలోది అధికమవుతుంది ప్రవ్వ కాబట్టి ఆశ కలిగిన హృదయాన్ని తృప్తిపరిచే గొప్ప దేవుడో మీరు మమ్మల్ని అందరినీ తృప్తిపరిచి ఓ ప్రవ్వ మీ యొక్క మహిమార్థంగా నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభు మా స్వనిధిని మేము ఆశ్రయించలే మా గొప్పతనం కొరకు మేము ప్రయాసపడతలేం ఈ లోకస్తులు ఆ రీతిగా జీవిస్తున్నారు ప్రభు కానీ మేము మీ లోకానికి సంబంధించిన వాళ్ళం పర్లోక సంబంధులం కాబట్టినైనా మిమ్మల్ని మహిమపరచలాగిన తరని వీటిని మేము నేర్చుకుంటున్నాం మీ నీతి ధైర్యంగా మేము ప్రకటించాలా అనేకలకు వీటిని మేము చూపించాలా అనేకలను మీ చెంత నడిపించాలా అందుకొరకు ఇక్కడ నిలబడినాం ప్రభావ అది ఇక్కడ కూర్చుంటున్నాం మా హృదయాలను పరిశీలించండి ఇంకా ఏమైనా ఆయాసకరం ఏంటంటే చూపించండి దాన్ని ఒప్పుకొని మేము విడిచిపెట్టాలా మీ యొక్క కనికరం పొందుకోవాలా ప్రభావ మీ కృపలో మేము జీవించాలా కృప వెంబడి కృప మాకందరికి అనుగ్రహించమని సాయంత్రం సరే ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరి ముట్టండి స్వస్థపరచండి మా చరణాలు కృషించిపోతున్నాయినైనా కానీ మా యొక్క ఆత్మ ఇంకా సిద్ధంగానే ఉంది ప్రభ్వా మేము సిద్ధంగా ఉన్నాం నడిపించమని ప్రార్థిస్తున్నాం మమ్మల్ని పరిశుధపరచమని ప్రార్థిస్తాం మా కళ్ళను పరిశుధపరచండి మా యొక్క చెవులను పరిశుధపరచండి మా నోటిని పరుశుధపరచండి ప్రవ్వా అపవిత్రమైనది ఏది మేము అంటుకోవడానికి వీల్లేది లోకంలో వాటిని ఆశయించుకోవాలా సమస్తాన్ని పెంటకోపగా మేము మార్చుకుంటున్న ఈ క్షణం ప్రవ్వా నిర్మలమైన ఈ వాక్యంలోని సత్యాలను మేము గ్రహించలాగిన ప్రవల్ని మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి మా మనసులని పరిపరివిధాలుగా పోనీయకుండా ప్రవ్వా అహికమైన విచారణ చేత మేము కొట్టుకొని పోకుండా వాటి అన్నింటిని తండ్రి తృణీకరించుకొని మీ యొక్క వాక్యం కొరకు మేము ఆసక్తి కలిగి వాటిని బయల్పరచండి అందులో నేను సత్యాల సమస్తం తేటగా మీరే చూపించేవారు ఇది మనుషులకు అసాధ్యం కానీ యహోవాకు అసాధ్యం మీద ఏదీ లేదు కాబట్టినైనా వీటిని గ్రహించలాగా నడిపించి మీరే మహిపొందమని ప్రతి ఒక్కరిని మీ కొరకు సాస్కల్ పెట్టుకోమని ఏ శ్రీ క్రీస్తు తండ్రి ఆమెన్ హలూయా ఈరోజు ఆగస్ట్ ఎనిమిదవ తారీఖు రెండు వేల పదిహేడవ సంవత్సరం బబులోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా మనం ఉంటుంది కాలం అనేది ఆ క్యాలెండరే సూచిస్తుంది ఇది రోమియ రోమియల క్యాలెండర్ కూడా అంటారు ఈజిప్షియన్ క్యాలెండర్ కూడా అంటారు దీన్ని కాబట్టి తరతరాల నుంచి ఈ క్యాలెండర్ తారుమారావుతూ మన కాలంకు వచ్చినాయి అవి మనల్ని అన్నిటి జ్ఞాపకం కాలము ఎంతో సమీపంగా ఉంది మన ప్రభువు రాకడా సంబంధించిన సూచనలన్నీ త్వరగా నెరవేరుతున్నాయి కాబట్టి మనము ఆయన వాక్యాన్ని ధ్యానించాలా నాకు ఒకటే తలంపు ఈ శరీరాన్ని ముగించక మన ప్రభుకు సంబంధించిన జ్ఞానంలో మనం అభివృద్ధి చెందాలా అని కొరతుల కొలస పత్రిక మొదటి అధ్యాయంలో మనం చూస్తున్నాం దేవుని చిత్తం దేవుని జ్ఞానమందు వరదలుట దేవుని చిత్తం ప్రభు జ్ఞానమందు వరదులుట దేవుని చిత్తం కాబట్టి మన ప్రభుకి సంబంధించిన విషయాలలో మనము సంపూర్ణంగా అభివృద్ధి చెందాలా కానీ లోకస్తులందరూ ఈ సైంటిఫిక్ నాలెడ్జ్ సెక్యులర్ నాలెడ్జ్ లో అభివృద్ధి చెందుతున్నారు ఈ లోకంకు తత్వంలో అభివృద్ధి చెందుతున్నారు మనం మన ప్రభు జ్ఞానమంతే అభివృద్ధి చెందాలి ఎందుకే ఇందులోని సత్యాలను మనం గ్రహించడానికి ప్రయాసపడాలా ఎందుకంటే ఇవి బయట లేవు ఇవి ఎక్కడ లేవు ఏ బైబుల్ కాలేజెస్ లో ఉండవు ఏ చర్చిలలో ఉండవు ఏ ఇంటర్నెట్ టీచింగ్స్ లలో ఉండవు ఇది కేవలం మన ప్రభులోనే ఉన్నాయి మన ప్రభు ఇక్కడ ఉండడు ఆయన వాక్యమే వాక్యమే శరీరధారి అయి మన మధ్యలో కృపా సత్య సంపూర్ణంగా జీవించాడు కాబట్టి వాక్యమే మన ప్రభు కాబట్టి మన ప్రభుకి మనం ప్రాధాన్యత ఆయన వాక్యానికి ప్రాధాన్యత పేతురు రాసిన మొదటి పత్రికలో ఒక వాక్యాన్ని ప్రభు కొంత కాలంకరిత మనకి జ్ఞాపకం చేసింది బైబుల్ అంతా రాయబడింది కేవలము దేవుని బిడల కొరకే రాయబడింది ఇది అనిల కొరకు రాయబడలేదు ఈ లోకస్ల కొరకు రాయబడలేదు ఇది కేవలం మన కొరికే రాయబడింది కాబట్టి బైబుల్లో ఉన్న ఇవన్నీ మన గురించే రాయబడ్డాయి బైబుల్లో ఉన్న ప్రతి విషయము ప్రతి ప్రవచనము మనకు సంబంధించిందే లేక దేవుని బిడలకు సంబంధించిందే కాబట్టి పేదరు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము రెండవ వచనం పేదలు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము చదువు చూడండి శరీర విషయంలో శ్రమ వాడు శరీరమందు జీవించి అది క్రీస్తు శరీర మంది శ్రమ పడను గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకున్నది కాబట్టి శ్రమ అనేది క్రైస్తవులకు చాలా ముఖ్యమైంది అని చెప్తున్నాడు మనం శ్రమని అనుభవించాలా ఎవడన్నా అట్లా అడుగుతాడా ప్రభు నాకు శ్రమలి ప్రభుత్వ ప్రార్థన చేస్తాడా ఇక్కడ వాక్యం అట్లనే ఉంది కదా దాని ఆయుధంగా ధరించుకోవాలంట అంటే నీ తల నుంచి అధికారులు వరకు శ్రమని ధరించుకోవాలంట ఏం బ్రదర్ ఏం కవచనం ఏం కవచం ధరించుకోవాలంటుంది ఇక్కడ ఎఫ్ఎస్ల రాష్ట్ర పత్రికలే తెలిసింది కవచం గురించి శత్రు బాణాల నీ మీద పడకుండా కవచం ధరించుకోవాలని అక్కడ కానీ ఇక్కడ ఏం కవచం ఉంది ఇక్కడ ఏ ఆయుధం ఉంది శ్రమని ఆయుధం ధరించుకోవాలంట చిన్న ముళ్ళు గుచ్చుకుంటే బాధపడతాము ఇంత మనసుకి గాయమైతే భరించలేము ఎవడన్నా తిడితే భరించలేము ఎవడైనా కొడితే భరించలేము ఎవడన్నా అవమానపరిస్తే భరించలేము కానీ వాటి అన్నింటినీ ఆయుధం లాగా అన్నిటిని భరించుకోవాలి అన్నింటినీ తాళలా అనుంది శ్రమ అనే ఆయుధాన్ని మనం ధరించుకోవాలి ఎందుకంటే మన ప్రభు శ్రమ అనుభవించింది కాబట్టి ఇది క్రైస్తవ జీవితానికి మూలం కాని ఈ రోజు ప్రపంచం అంతటా ఎట్లా తయారైందంటే దేవుని సమృద్ధిగా ఆచరించిన గాక మనం శ్రమలు చూడనే చూడము మనకి శ్రమ ఉండదు మనకంతా సమృద్ధే సుఖానుభవం ఏషావు గుణగాన గురించి ప్రకటిస్తారు ఈరోజు కాబట్టి క్రైస్తవ సంఘము ప్రపంచం అంతటా లాగా తయారైపోతుంది మీలో ఎవడన్నా ఉంటడేమో చూడండి భ్రష్టత్వం కలిగిన ఏషావు వంటి మీ మధ్యలో ఎవడన్నా ఉంటడేమో మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి అంటాడు కదా ఎందుకన్నాడు చెప్పరిస్తున్నాడు శ్రమని మనము ఆయుధంగా ధరించుకోవాలని కానీ ఇంకొక దిక్కు బోధ ఏ రీతిగా ఉంది దేవుడిని సమృద్ధిగా దీవించనుగాక దీవెనల కొరకు ఆశీర్వాదాల కొరకు పోతున్నాడు కానీ ఆశీర్వాదము దేవునినే ఆత్మీయమైన అన్న విషయాలు అర్థం చేసుకోవట్లేదు ప్రకృతి సహజమైనవి లేక శర్రానికి సంబంధించినవి లేక శారీరకమైన వస్తువులకు సంబంధించి అనుకుంటున్న ఆశీర్వదం అది అబ్బపు బోధ వస్తురూపకంగా సంపాదించుకోవడము అబదపు బోధ ఎందుకంటే ఆశ్రదం ఆత్మీయమైంది ఆయన ఆశీర్దిస్తే నువ్వు ఇవన్నీ గ్రహించగలవు అది అసలైన ఆశీర్వాదం వాటి పరిణామమే వస్తురూపకం దేవుని ఆశ్రదిస్తే ఆయన కొడుకు నువ్వు జీవిస్తావు ఆయన కొరకు జీవించినప్పుడే అన్ని పొంది ఉంటావు కాబట్టి నీకు ఏమి అవసరమో ఆయనకు ముందుగానే తెలుసు కాబట్టి అవన్నీ తగిన సమయంలో మనకు అనుగ్రహిస్తాడు కన్ను అసలైంది గ్రహించలేని స్థితిలో ఉన్నావు ఆశీర్వాదం ఆయన ఆత్మ అభిషేకానికి సంబంధించింది కాబట్టి ఇక్కడ చూడండి మరోసారి క్రీస్తు క్రీస్తు శరీరమందు శ్రమ పడను మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకున్నాను మీ మనసు శ్రమ గురించి నింపుకోవాలంట ఈరోజు కొంత కష్టకరంగా వాక్యం కనిప కళ్ళకి కనిపించడం నేను అది అర్థాలు మర్చిపోయి ఈరోజు కాబట్టి చూడండి మరోసారి క్రీస్తు శరీరం శ్రమ పడిన మీరును అట్టి మనసును ఆయుధంగా ధనించుకున్నది శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు జీవించి మిగిలిన కాలము ఇక మీదట మనుషాశలను మనుషాసులను అనుసరించి నడుచుకున్నాక దేవుని ఇష్టానుసారం కానీ నడుచుకున్నప్పుడు పాపముతో జోలి ఇక ఏమీ లేక ఉండను శరంలో మనము శ్రమ పాపంతో జోలి ఇక అంటే నువ్వు పాపం అనేది చేస్తావు కాబట్టి శరంతో చేసినప్పుడు నీకు దానికి శిక్ష వస్తుంది అంటున్నాడు అదే శర్రంలో శ్రమ అనుభవిస్తే పాపం జోలి నీతో ఉండదు కాబట్టి సరే మనము ఒకసారి నేను ఇదే విషయంగా ప్రార్థన చేస్తుంటే ఒక బ్రదర్ గురించి ఆయన చూడండి ఒక విషయం బాగా అర్థం చేసుకోండి నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నీ తను మాట్లాడాలా జీవితం అది ఉత్తగా ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతావు అంటాం మనం కానీ ఆయన ఎప్పుడు మాట్లాడాలా ప్రార్థన చేస్తే వినవించుకుంటున్నావు మళ్ళీ ఆయన స్వరం ఎప్పుడు వినాలా మన పరిస్థితి అంతా ఆయన మాట్లాడే టైంకి నువ్వు కనిపెట్టుకోకపోవడమే మన బలహీనత ఏంటంటే నేను ఇప్పుడు ప్రార్థన చేస్తే నెక్స్ట్ మూమెంట్ అతను మాట్లాడాలా ఆయన అట్లా ఉండదు అది ఆయన నిన్ను సంపూర్ణంగా పరిశీలించి పరిశీలించి తగిన సమయంలో నీ తను మాట్లాడతాడు ఆయన మాట్లాడతాడు మాట్లాడే దేవుడు అయినా మాట్లాడతాడు ఓ బ్రదర్ గురించి వేదనతో ప్రార్థన చేసిన ఎందుకు ప్రవ్వా ఈ బ్రదర్ భయంకరమైన రోగం వచ్చింది చాలా వేదనతో ఏడ్చుకుంటూ నేను ప్రార్థన రాత్రి రాత్రి అంతా చేసిన అన్ని రాత్రుడిలో ప్రార్థన చేస్తాను దాని గురించి ఏడ్చుకుంటా ఆయన ఆ క్షణంలో మాట్లాడలే ఒక రెండు మూడు వారాల తర్వాతనే అనుకుంటాను నాకు అది బయలుపరచబడి బయపరచడం పడం కాదైనా ఆధారాలతో పాటు చూపించాడు ఆయనకి ఎందుకు అంత శ్రమ వచ్చింది ప్రభావ ఆయన మంచి మంచి వాడే కదా చాలా బా జాగ్రత్తగా ఉంటాడు కదంటే నువ్వు అనుకుంటున్నావు కానీ ఆయన జీవించిన విధానం ఎట్టు చూడనేసి వ్యభిచారంలో జీవించినట్లు ఆ స్త్రీ ఎవరు కూడా చూపిస్తాడు చూపించండి నేను చెప్పాను అవన్నీ చెప్పాను పేర్లు గేర్లు ఏం చెప్పాను అవసరం లేదు నేనేమంత గొప్పని కాదు నాతో మాట్లాడిన దేవుడు మీతో కూడా మాట్లాడతాడు ఒకటే బలైనది ఏంటంటే అంతగా కనిపెట్టుకోగల ఓపిక శక్తి నీకున్నదా ఆయన తప్పగా మాట్లాడతాడు నువ్వు ఒక గంట వర్షిప్ చేయి భాషలో వర్షిప్ చేయి కిందీ దిగి వచ్చేస్తుంది పరలోకం నీ చుట్టూ దూతలు ఈతలు అవన్నీ ఉంటారు నువ్వు ఒక రెండు గంటలు వర్షిప్ చేయి నాన్స్టాపు నువ్వు పాత నిబంధన కాలపు బౌతల నందని చూస్తావు అవన్నీ కనిపిస్తూ ఉంటాయి కళ్ళారా ఎందుకంటే నేను ఆ అనుభవాలకు వెళ్ళి వచ్చిన వాణ్ణి గంటలు గంటలు గంటలు భాషలో స్థితించినప్పుడు నాలోని ఆత్మ నా బయట కూడా వెళ్ళిపోయింది కానీ నీ నా శరంలకి వెళ్ళి బయటికి వెళ్ళిపోయినాక భయం వేసిపోయింది శరంలోకి వెళ్ళి ఆత్మ వెళ్ళిపోయినప్పుడు భయం వేస్తుంది ఖచ్చితంగా భయమేస్తాయి అయ్యో నాకు ఏమైపోతుంది అనేసి మళ్ళా నేను కళ్ళు ఆత్మ చేస్తాను కానీ సెకండ్ టైం ప్రయత్నించిన వెళ్ళింది వెళ్ళి గాలిలోదితా ఉంది ఆత్మ కింద నా శర్రాన్ని చూస్తుంది అంటే అట్లా జీవం లేదు చూస్తా ఉంది అంటే అటువంటి అటువంటి శర్రం కొరకు మనం ప్రయాస పడుతున్నామా అన్న లెసన్ ఏర్పడే కొరకు దేవుడు అనుభవ అనుభూతిస్తున్నాడు ఎన్నిసార్లు పరలోకం పోయినట్లు ఎన్నిసార్లు అక్కడ మనుషులని కలిసినట్లు దూతతో కలిసినట్లు మనుషులతో మాట్లాడుతున్నట్టు అటువంటి అనుభవాలు అన్నీ నాకు కలిగినాయి గొప్పగా నేను చెప్పుకుంటాను ఎప్పుడు చెప్పలేదు ఈ వాక్యం కానీ మన బలహీనత ఏంటంటే ఇప్పుడు ప్రార్థన చేసే నెక్స్ట్ టైం జవాబు రావాలని ఈ వాక్యాలు కొన్ని వారాల నుంచి నేను ప్రార్థన చేసిన నాకు దొరుకుతలేవు టైమింగ్ కొరకు ఎదురు చూస్తున్నాడు నువ్వు అనేకమైన పనులు అలసిపోతున్నావు నువ్వు మారతలాగా ఉన్నావు నువ్వు మరేలాగే ఎప్పుడున్నావు నా పరిస్థితి నిజంగా అట్లనే ఉంది కొన్ని వారాల నుంచి నేను మరి అలాగా ఆయన చెంత ఆయన కళ్ళ దగ్గర కూర్చొని ఇవి పరిశీలించలేని స్థితిని ఉంటున్నా అనేకమైన పనులతో అలసిపోతున్నాను రకరకాల ప్రాంతాలు పరిగెత్తుతున్నాను సరే ఆఫీస్ పనులను ఏదో పని ఏమన సమర్థించుకోవడం కాదు అవి సమర్థించుకోవడమే అరే ఆఫీస్ పని కూడా ముఖ్యమే కాదు కదా అంటే అవును మళ్ళీ ముఖ్యమే ఆ పని చేసుకో మళ్ళీ దేని కొరకు ఏదో ప్రయాసపడుతున్నావు నువ్వు దేని కొరకు ప్రయాసపడితే అదే పొందుకుంటావు వాక్యం ఈ లోకానికి కొరకు ప్రయాసపడితే లోకాన్ని పొందుకుంటావు ఈ వాక్యం కొరకు ప్రయాస పడితే వాక్యాన్ని పొందుకుంటావు అది విధానం కాబట్టి నువ్వు మారుతా లాగా ఉన్నంత వరకు ఏదో ఆచరణబద్ధంగా వర్షిప్ చేసుకొని ప్రార్థన చేసుకొని బైబుల్ చదువుకొని ఇంటికి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళిపోతావు ఇంటికి వచ్చేస్తావు కానీ మరియా ఉత్తమమైన నేను కొన్నది ఏంటి ఆయన కాళ్ళ చింత కూర్చొని ఆయన చెప్తున్న విషయాలన్నీ నేర్చుకుంటుంది అప్పుడు కానీ ఇవన్నీ బయలుపరచబడతలేవు కనీసం ఒక రెండు గంటలు ఆయన సన్నిధిలో కూర్చుంటే కానీ ఇవి నాకు అర్థం కావట్లేవు ఎందుకంటే అది సంపూర్తి దశ అంటాం ఈ చివరి వాక్యంకి వచ్చినప్పటికీ సంపూర్తి దశ తర్వాత ార్తలాగా ఉంటే ఏం జరుగుతుంది అని కూడా దేవుడు చూపిస్తున్నాడు ఏముంది ఒక కామెంటరీ తీసుకుంటావు బైబుల్ డిక్షనరీ తీసుకుంటావు లేకుంటే ఇంటర్నెట్ చూసుకుంటావు లేకుంటే ఏదైనా ప్రకటన గ్రంథానికి సంబంధించిన పుస్తకాలు ఏమంటానికి తెచ్చుకొని చదువుకుంటావు ఓహో అదే కదా అనుకుంటావు అవి సునాయాసమైనవి అవి తప్పంటలేను అవి సునాయాసమైనవి అంటున్నా అవి ఆ భక్తునికి ఆ కాలానికి ఆ రీతిగా బయలుపరచబడింది ఏమో కాబట్టి ఆయన ఆ రీతిగా రాసుకున్నాడు కానీ యుగ సామర్థికొచ్చినప్పటికీ అవి ఏ రీతిగా పాతవి గతించిన ఎదుగా సమస్త సమస్తము కృతవైన వ్యాప్తం చేశాడు కాబట్టి పాత రీతిగా లేవి వాక్యాలు నేను ధ్యానిస్తున్న కొద్దీ కాబట్టి ఆయన శరణ ఆయన శ్రమ కాబట్టి మన మనసు కూడా అటువంటి శ్రమ అనే మనసుని ధరించుకోవాలా శ్రమ ఈ లోకాల మనం శ్రమని రుచి చూడాలా శ్రమలో ఆనందించాల వాళ్ళు శ్రమలలో సంఖ్యలలో ఆనందించరా ప్రభునందు పౌలుశిలలు దెబ్బలు తిని గాయాలయ్యిర అవన్నీ సంకీళ్లతో ఉండి రక్తాలుగా ఆడుతున్నాయి అయినా కానీ పాడుకుంటూ ఆనందించరు ప్రభునంత ఎల్లప్పుడు ఆనందించ అనే వాక్యాన్ని అక్కడ నుంచి మనం నేర్చుకుంటాం శ్రమలలో ఆనందించాల ఇంత చిన్న గాయమైతే బ్రదర్ నాకు ఎందుకు బ్రదర్ ఇంత నొప్పి అయితే ఎందుకు బ్రదర్ ఇంత తలనొప్పి అయితే ఎందుకు బ్రదర్ గడ్డైంది బ్రదర్ అన్నిటికీ భయపడిపోతా ఉంటాం మనం సరే నాకు విషయం అర్థమైంది ఒక బ్రదర్ చాలా శ్రమ అనుభవిస్తుంటే డయాబెటీస్ తన అనుభవించింది బాగా చాలా భయంకరంగా అనుభవించింది కిడ్నీస్ ఫెయిల్ అయ్యి మరణించారు ఆయన గురించి అయితే ఎన్ని దివరాత్రులు నేను ప్రార్థన చేశాను గురించి అయితే ఎందుకు ఆయన చాలా మంచోడు ఇదే క్రైస్తవ జీవితంలో చూడండి ఎంతో మంచోళ్ళు అంటే మన దృష్టిలో చాలా మంచి మన కంటికి మంచిగా కనిపిస్తారు వాళ్ళు కానీ వాళ్ళ జీవిత పరిస్థితి ఏదైతే ఉంది వాళ్ళ శరణాన్ని వాళ్ళే కృషింపజేసుకున్నారన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంటాడు ఆయన సిగరెట్లు బాగా తాగి డయాబెటిక్ ఐదు త్రాగుడికి వైరస్ అయిపోయి డయాబెటిక్ అయిపోయాడని చెప్పించాడు ఇంకొక సిస్టర్ గురించి ప్రార్థన చేసినప్పుడు మళ్ళీ ఈమె మంచి భక్తి పర్వాలి కదా ప్రభు ఈమె బాగా ప్రార్థన చేస్తుంది కదా ఎందుకు ఈమె డయాబెటీస్ వచ్చిందంటే నీకేం తెలుసు ఆమె నష్టం పెట్టుకుంటేది అని ఒకసారి జ్ఞాపకం చేశాను ఆయన తప్పక మాట్లాడతాడు కొన్నిసార్లు చెప్పొద్దంటాడు చెప్పను నీ గురించి నాకైనా చెప్తే నేను చెప్పాను చెప్పమంటే చెప్తాను ఎందుకంటే అది అది హెచ్చరికది విధేయత అంటాం ఎందుకు చెప్పొద్దు ఒకవేళ చెప్తే నీ పరిస్థితి ఏమైపోతుందో అంటే నువ్వు దానికి ఆత్మీయంగా ఎదిగినవో లేదు ఆ కాబట్టి కొన్నిసార్లు చెప్పనీడు కొన్నిసార్లు దాన్ని చేస్తాడు బయల్పరుస్తాడు కానీ మర్చిపెట్టేట్టు చేస్తాడు ఆయన రాకుడాకు సంబంధించిన కొన్ని విషయాలు చాలాసేపు బయల్పరిచాడు ఒక భక్తుని ద్వారా ఆయన చనిపోయాడు చనిపోయి చాలా కాలం ఆయన ద్వారా నిజం ఆయన ఆయన చెప్ ఆయన ఆయన కళలోకి వచ్చి నాతో పాటు గుర్చొని సేవలో పోతున్న పరలోక లో ఎట్లా స్థిర ఎట్లా సిద్ధపడుతున్నారో ఆయన రాకరి లోకంలో రావడానికి దూతలందరూ కలిసి భక్తులందరూ కలిసి వస్తారని ఉంది వాక్యం తెశన రాష్ట్ర పత్రికలు మనం ఆయన ఒక్కరు నాడు ఆయనతో పాటు వస్తున్నప్పుడు దూతలందరినీ సమకూర్చుకొని వస్తాడు తర్వాత మన ప్రియులని అందరినీ ప్రభునందరూ నిద్ర వారిని అందరినీ ఉంది తెశనాశ్ర పత్రికలో అది ఆ అద్భుతాన్ని చూస్తే నాకు ఆశ్చర్యకరంగా వాళ్ళందరూ ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళు ఎట్లెట్లా ప్రిపేర్ అవుతున్నారు అవన్నీ చెప్పిండు కానీ నేను నిద్ర నుంచి లేచినాక అవన్నీ నేను మర్చిపోయినా ఎప్పుడైనా మళ్ళా జ్ఞాపకం చేసానో నాకు తెలియదు కానీ ఒకటైతే సత్యం వాళ్ళైతే అందరు సిద్ధపడతారు లోపల వాళ్ళు ఉత్తగా వర్షిప్ చేసుకుంటా కూర్చోలేరు అక్కడ అన్న విషయాన్ని బట్టు జ్ఞాపకం చేసి వాళ్ళకందరికీ రకరకాల పనులు అక్కడ అప్పగించి పర్ల రాజాల్లో కాదు ప్రతి దానికి ఒక టైం ఉంటుంది అక్కడ కూడా వర్షిప్ చేయడం ఉంటుంది దాని తర్వాత రకరకాల డిస్టెన్స్ తీసుకుంటా ఉంటారు ఎందుకంటే ఈ భూమి మీద నువ్వు ఏది విప్పుతావో అక్కడ విప్పబడనుంది నువ్వు ఇక్కడ ఏదో బంధిస్తా అక్కడ అక్కడ బంధిపబడతానుంది కాబట్టి మనకందరికి అక్కడ పోయినట్టు కూడా కొన్ని పనులు ఉంటాయి ఉత్తకు కూర్చొని వర్షిప్ చేస్తాం పాడండి గానే కానీ నాకు ఆ విషయం బైబల్ చూపించండి కూడా తన దూతలతో పాటు కూర్చొని సంభాషించలేదాయన అక్కడ అందరు కూర్చొని సంభాషిస్తున్నారు అక్కడ స్టెఫెన్ విషయంలో చూస్తాము ఆహాబు కాలంలో చూస్తాము ఆహాబుని ఎవడు మోసగిస్తాడు మాకు ఇష్టం సంభాషించుకుంటున్నారు ఒకరికొకరు చర్చించుకుంటున్నారు అక్కడ పరలోకంలో అవన్నీ విషయాలు ప్రభు అంతా మాట్లాడతాడు కాబట్టి చూడండి ఇదే పత్రిక నాలుగవ అధ్యాయంలో మొదటి పత్రిక పేతురు రాష్ట్రం మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేడవ వర్షణం ఈ వాక్యం మనకు అందరు తెలిసినదే చాలా ఇది ప్రకటన గ్రంథంలోని తీర్పులకు సంబంధించింది లేక బోరులకు సంబంధించిన వాక్యానికి పునాది లేక దాన్ని ఏమంటాం ముఖ్యమైన ఆధారం క్లూ క్లూ లేక సీక్రెట్ లేక ఒక తాళం చెవి ఎందుకంటే ప్రభు పేతురికి ఇచ్చిన తాళం చెవి కదా పేతురికి ఇచ్చింది తలం చెవి నువ్వు ఇప్పుతనే అన్ని ఇప్పబడతాయి అన్నాడు పేతుడికి స్పెషల్ అభిషేకం ఇచ్చాడు నువ్వు ఇప్పుి అందరికి అర్థం అవుతాయి అనేసి అయితే ఒక పేతురు పౌలు గురించి మాట్లాడతాడు అది నేను ఎక్కడ చూసిన జ్ఞాపకానికి వస్తలే పేతురు కన్నా పత్రికలో రాస్తప్పుడు పౌలు రాసిన వాక్యాలు చాలా కష్టతరంగా ఉంటాయి సామాన్య ప్రజలకు అర్థం చేసుకునే అంటాడు ఎందుకంటే పౌలు ఆత్మలో అంతగా ఎదిగిపోయాండు వాళ్ళందరికంటే ఎదిగిపోయాడు ఆత్మలో బైబుల్ జ్ఞానంలో అంత లోతుకు వెళ్ళిపోయాడు కాబట్టి ఎన్నెన్నో ఆశ్చర్యకరమైన విషయాలైన నేర్చుకున్నాడు అందుకే పత్రికలు చదువుతాపుడు చాలా కష్టతరంగా ఉంటాయి అవన్నీ ప్రవచనాత్మకంగా ఉంటాయి కొన్ని రోజులు చూడండి అవన్నీ ప్రవచనల్లాగా ఉంటాయి బౌలు అన్ని ప్రవర్చనల్ లాగా కాలంలో జరిగినట్లు ఉండవు అవి భవిష్యత్తులో ఎప్పుడో జరగబోతున్నాయి ఉంటాయి కానీ మన టైంలో జరుగుతున్నట్టు కూడా అనిపిస్తూ ఉంటాయి ఎందుకంటే అవి ప్రవచనాలు కాబట్టి ప్రవచనరీతిగా చెప్పబడేది కాబట్టి పదిహేడు వర్షంలో పేతులు ఏం చెప్తున్నాడు అంటే ఒక కాలం గురించి చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు పది వచనం తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభమాకు కాలము వచ్చియున్నది ఆల్రెడీ వచ్చు చున్నది కాదు వచ్చియున్నది అంటే ఆల్రెడీ వచ్చేసింది ఇంగ్లీష్ చెప్పాలంటే తీర్పు దేవింటి దేవుని ఇంటి యొంత ఆరమ్మకు కాలము వచ్చి ఉన్నది ఇప్పుడు అర్థం చేసుకోండి తీర్పు మన బోర తీర్పుకు సంబంధించిన విషయాలు జరిసినప్పుడు ఎవరికి తీర్పు ప్రపంచంలోని బోధ అంతా ఏం తెలుసా ఈ లోకస్తులకు తీర్పు భక్తిహీనులకు తీర్పు వేషధారులకు తీర్పు విగ్రహారధిలకు తీర్పు తాగుబోతులకు తీర్పు దొంగలకు తీర్పు అని చెప్తున్నట్టు మనం వింటాం గాని ఈ వాక్యం ఎవరి గురించి ఈ తీర్పు ఎవరికి తీర్పు దేవుని ఇంటి యొక్క ఆరంభగు కాలము వచ్చి ఉన్నది అంటే తీర్పు ఫస్ట్ ఈ లోకస్తులకు కాదు దేవుని బిడ్డలకి అని ఇక్కడ వాక్యం చెప్తుంది ఇది చెప్పడం కష్టం వినడం కష్టం పేతుడు ఎందుకు ఆ విషయాన్ని అనేతిగా బయలుపరుస్తున్నాడు ఆయనకి ఎందుకు దేవుడు దేవుని యొక్క ఆత్మ అది జ్ఞాపకం చేసింది ఒక దినం వస్తుంది కానీ ఆల్రెడీ వచ్చింది అంటున్నాడు కాబట్టి తీర్పు దేవుని ఇంటి యొక్క ఆరంభ కాలము వచ్చి ఉన్నది కాబట్టి రెండు వేల సంవత్సరాల క్రితమే ఇది చెప్పబడిన ఈ వాక్యము ఇప్పుడు సంపూర్తికి ఎదుగుతుంది అంటే ఆల్రెడీ స్టార్ట్ అయింది తీర్పు కాబట్టి తీర్పు ఆల్రెడీ ఆరంభమైంది అది సంపూర్తి అయ్యే కాలానికి వస్తుంది అందుకే బూరల ధ్వని దానికి సంబంధించింది బూరల తీర్పు దేనికి సంబంధించింది అంటే మొదటి బూర వదినప్పుడు అది సంపూర్తి అంటే ఆ శ్రమ సంపూర్తి కావడం వీళ్ళ మీద తీర్పు అంటే ఆ పనిష్మెంట్ అంటాం ఇంగ్లీష్ లో ఆ శిక్ష అమలు పరచబడడం అనే విషయం ఇక్కడ మనం చూడబోతున్నాం కాబట్టి మొదటి బూర ఊదినప్పుడు ఏం జరుగుతుంది ఆ శిక్ష అమలు పరచడం స్టార్ట్ అవుతుంది రెండో బూర ఊదినప్పుడు శిక్ష కంటిన్యూ అవుతా ఉంటది ఈ విషయం బాగా అర్థం చేసుకోండి మ్యాథమెటిక్స్ లాగా కాదు వన్ తర్వాత టూ టూ తర్వాత త్రీ అని మాట్లాడుతుంది ఇంగ్లీష్ లో మ్యాథమెటిక్స్ లో కానీ ఈ వాక్యం ప్రకారంగా వన్ కంటిన్యూ అవుతుంటది టూ వర్క్ టూ కంటిన్యూ అవుతా ఉంటది త్రీ తర్వాత త్రీ తర్వాత త్రీ కంటిన్యూ అవుతుంటది ఫోర్ వర్క్ ఫోర్ కంటిన్యూ అవుతుంటుంది ఫైవ్ ఆర్ కాబట్టి మొదట తీర్పు ఆరంభమై ఏడవ బూర ఊదేంత వరకు కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఆ విషయం ఒకటి మీరు జాగ్రత్తలు తీసుకోవాలి వాక్యం అర్థం కావాలంటే లేకపోతే ప్రపంచంలోని బోధ అంతా ఎట్లుంటుంది అంటే కామెంట్రీస్ అలా కానీ పుస్తకాలల్లో కానీ పాస్టర్స్ చెప్పే బోధ గాని కాబట్టి మొదట తీర్పు దేవుని ఇంటికే దేవుని ఇల్లు అంటే ఏంది క్రైస్తవ సంఘమే ప్రపంచమద్దట క్రైస్త సంఘానికి ఫస్ట్ తీర్పు అని ఇక్కడ వాక్యం తేటగా ఉంది ఇంత తేటగా ఉంది ఇంకా దీన్ని ఎవరు వ్యతిరేకిస్తాడు ఎవరునడినా దీని గురించి ఏం చెప్పలేదు మీరు ట్రై చేసుకోండి కావాలంటే కాబట్టి బూరల తీర్పు సంబంధించిన విషయాలు జ్ఞాపకం చేసుకుంటున్నాం మనం తీర్పు ఆరంభమై అది ముగించే టైంకి ఏడవ బూర తో అది ముగిస్తుందన్న విషయాన్ని మనం ఇప్పుడు నేర్చుకోవాలా కాబట్టి ఈ ఈ ఈ వాక్యము మొదటి పేతులు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనము ప్రకటన గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఆ విషయాన్ని జ్ఞాపకం చూడండి ప్రకటన గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచనం మరియు నేను చూడగా ఆకాశ మధ్యమున ఒక పక్షిరాజు ఎగురొచ్చు బూరలు ఊదబొచ్చిన ముగ్గురు దూతల బూరెల శబ్దమును బట్టి భూనివాసులకు అయ్యో అయ్యో అయ్యో అని గొప్ప స్వరంతో చెప్పుట వింటిని కాబట్టి ఇక్కడ మూడు సార్లు ఏమనుంది అక్కడ అయ్యో అయ్యో అయ్యో ఇంగ్లీష్ బైబుల్ అట్లా లేదు నాకు ఇప్పుడే అర్థం అవుతుంది ఇంగ్లీష్ బైబుల్ లేదు ఇంగ్లీష్ బైబుల్ ఏమైంది అండ్ ఐ బిహెల్డ్ అండ్ హర్డ్ అండ్ ఏంజల్ ఫ్లైయింగ్ త్రూ ద మిక్స్ ఆఫ్ హెవెన్ సేయింగ్ విత్ అౌడ్ వాయిస్ ఓ ఓ టు ద ఇన్హాబిటర్స్ of the earth by reason of the other voices of the trumpet of the three angels which are yet to sound mother tea nalugu bural oodhi nankar jari na visham idhi ikkada oka dhuta eguru thunat lundhi ikkada nemo pakshi raja nundhi chalathya da hoon kira pakshi raja ntay dhega gada dhega gada pakshi ikkada emu njalsa english lho dhuta nundhi chalathya da hoon kira అందుకే జాగ్రత్తగా మనం చదవాల వాక్యం చదివేటప్పుడు తెలుగు వాళ్ళ మనం కరెక్ట్ తెలుగు ప్రాధాన్యత ఇస్తాం అంత మంచిదే కానీ సున్యాసంగా మనము మోసపోయే అవకాశం ఉంది ఆ కంపారిజన్స్ చేసుకోకపోవడం వల్ల ఇంగ్లీష్ బైబుల్లో దూత ఎగురుతున్నాడు అనుంది దూత ఎగురుతూ ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఏమని చెప్తున్నాడు గొప్ప శబ్దంతో ఓ ఓ ఓ అంటున్నాడు కానీ తెలుగుకి ఆ ఓ అనేది అయ్యో అయ్యో అయ్యో సరే నీకు తెలుసు అయ్యో అయ్యో అంటే ఏందో అయ్యో అంటే ఏది అయ్యో ఏమో అయిపోయిందంట మనం కానీ అయ్యో అనే దానికి అర్థం ఉందా ఏం లేదు కానీ ఇంగ్లీష్ బైబుల్లో ఓ ఓ ఓ అంటే ఇంగ్లీష్లో డబ్ల్యూ ఓఇ అంటే అర్థం ఏంటంటే ఓ అంటే శ్రమ శ్రమ శ్రమ అని అర్థం మూడు శ్రమ అక్కడ సరే రీతికి చెప్పాలంటే అయ్యో అయ్యో అయ్యో అంటే కూడా శ్రమ రాబోతుంది అయ్యో అయ్యో కానీ అయ్యోకి శ్రమకి తేడా లేదా చాలా తేడా ఉంది కదా కాబట్టి దూత ఆకాశ ఎగురుతూ ఈ విషయని జ్ఞాపకం గొప్ప శబ్దంతో భూనివాసులకు శ్రమ శ్రమ శ్రమ మూడు సార్లు జ్ఞాపకం చేసుకోండి శ్రమ శ్రమ శ్రమ అన్న విషయని జ్ఞాపకం కాబట్టి ఈ మొదటి నాలుగు ఊరలు బుదినాక మరీ కఠినమైన శ్రమలు అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి మూడు అన్నప్పుడు మనకి మొదటి మొదటి నుంచి నేర్చుకుంటున్న విషయం ఏంటంటే ఇక్కడ మూడు అన్నప్పుడు క్రైస్తవ సంఘము మూడుగా విభజిపబడింది లేక నాలుగుగా విభజిపబడింది అని చెప్పబడింది దానికి సమయ వాక్యాలు ఎన్నిసార్లు చూపించానండి క్రైస్తవ సంఘంలో రెండే గుంపులు ఉన్నాయని అనేకలు బోధిస్తుంటాడు కానీ ప్రభు మనకు చూపించాలంపులని జక్ర గ్రంథాలు చూసినా మిహెచ్కల్ ఐదవ గ్రంథాల్లో చూసినాం మనము ఎన్ని వాక్యాలు చూసినా అవి మనకు కనిపిస్తూనే ఉంది మన ప్రభు మనకు చూపిస్తూనే ఉన్నాడు మూడు గుంపులని కాబట్టి మూడు గుంపులకి శ్రమ అయ్యో అయ్యో అయ్యో అని మూడు సార్లు చెప్తుంటే తెలుగులో ఇంగ్లీష్లో ఓ ఓ ఓ అంటే ముగ్గురికి శ్రమ అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంటే క్రైస్తవ సంఘానికి అంతా శ్రమ ఎందుకు క్రైస్తవ సంఘం ప్రపంచమంతట ఐశ్వర్యానికి బా బానిస క్రైస్తవ సంఘం ప్రపంచమంతటా ఐశ్వర్యానికి బానిస మన ప్రభు చెప్పిన వాక్యాని త్రోసిపుచ్చింది ఈ లోక ఆశలకు బానిస అయిపోయింది లోకాన్ని సంపాదించుకోవడానికి బోధన ప్రకటిస్తుంది లోకంలో ఆస్తి అంతస్తులను సంపాదించుకునే బోధనని ప్రబోధిస్తుంది క్రైస్తవ సంఘం ప్రపంచమంతట ఈ లోకంలో దేన్ని ఆర్జించకూడే ధనాన్ని ఆర్జించకూడదు దేన్ని సంపాదించుకున్న అని చెప్పిండ ఏది చెప్పిండో దానికి వ్యతిరేకంగానే క్రైస్తవ సంఘం చేసింది ప్రపంచం అంతటా కాబట్టి దానికి శ్రమ ఆయన వాక్యానికి అవి లేద చూపించింది కాబట్టి శ్రమ అందుకు తీర్పు దేవుని ఇంట్లో ఆరంభం అవ వచ్చి ఉన్నది ఆల్రెడీ అని ఇందాక చూసిన వాక్యం కాబట్టి మొదటి నాలుగు దూతలు ఊదినాక మరీ కఠినంగా తయారవుతుంది చూడండి ఈ విషయం మొదటి పూర ఊదినప్పుడు నేను మీకు చూపిస్తాను శ్రమ ఎట్లా స్టార్ట్ అవుతుందో ఎవరికి సమలు చాలా క్లియర్గా రాశాడు ప్రభు మన కొరకు వాటిని జాగ్రత్త దాచిపెట్టింది మనం వాటిని ఆసక్తితో కష్టపడి వీటికి మనం నేర్చుకోవాలా అది సునాయాసం కాదు నాకు తెలుసు ఎంతగానో ప్రయాసంతో మనం ఎంతో టైం పెట్టి వీటిని నేర్చుకోవాలి అప్పుడే ఆయన అన్నింటికి మనం ఉంటాడు కాబట్టి మొదటి నాలుగు దూతలు వాళ్ళ బూరలు ఊదినప్పుడు జరిగిన శ్రమ సంపూర్తి అయ్యంటే ఐదు ఆరు ఏడవ బూర ఊద అంటే మొదటి బూర ఊదినప్పుడు ఆరంభమైన శ్రమ అది మొదటి బూర నుంచి రెండో బూర వరకు నడుస్తూనే ఉంటది రెండో బూర తర్వాత కూడా మొదటి బూర శ్రమ నడుస్తూనే ఉంటది ఊడదానికి ఈ విషయం ఒకటే జాగ్రత్తగా పరిశీలించాల అది చూపిస్తాగండి మొదటి బూర ఊదినప్పుడు శ్రమ ఆరంభమై అది కంటిన్యూ అవుతుంది రెండో బూర ఊద రెండో బూర ఊదిన కూడా అది కంటిన్యూ అవుతుంటది రెండో బూరది డబుల్ అవుతుంటుంది శ్రమ మీకు అదే ఇప్పుడు చెప్పిండి మల్టిప్లై కరెక్ట్ ఆ బ్రదర్ చెప్పింది కరెక్ట్ శ్రమ మల్టీప్లై అవుతుంది ఫస్ట్ ఒక చిన్న దేశంలో ఆరంభమైంది ఇస్రాయల్ దేశంలో ఆరంభమైంది దాని తర్వాత అంత్యోకాయా అనే ప్రాంతానికి స్ప్రెడ్ అయింది అక్కడ నుంచి మొత్తం యూరోప్ కి స్ప్రెడ్ అయింది అక్కడ నుంచి మొత్తం అరబ్కి స్ప్రెడ్ అయింది ఇప్పుడు అరబ్ నుంచి ఏషియాకి స్ప్రెడ్ అవుతుంది అండ్ అఫ్కోర్స్ అక్కడ నుంచి కొంత యుఎస్ కూడా వెళ్ళిపోయింది ఒసామాబిన్ నటిన తర్వాత అక్కడంతా యూరోప్ యుఎస్కి వెళ్ళిపోయింది యూఎస్లో అంతా స్ప్రెడ్ అయిపోయింది శ్రమ ఇప్పుడు ఏషియాకి ఆరంభమైంది ఏషియా నుంచి అంటే మన దేశం కూడా ఏషియా దేశం అంతా అయిపోతుంది ఇక మొత్తం శ్రమ అంతా అది పరిపక్వం చిందనమనేది ఇతర దేశాల్లో చిన్న ప్రాంతాలు స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి అంత్యోకయ్య దాని తర్వాత రకరకాల సంఘాలు ఇవన్నీ సంఘాలు చూస్తామనుకున్నాయి మన కొత్త నిబంధన కాలంలో ఉన్న సంఘాలు అన్ని యూరోప్లో ఉన్నాయి అవన్నీ యూరోప్లో ఉన్నాయి అవన్నీ అక్కడి నుంచి స్ప్రెడ్ అయిపోయి ప్రపంచమంతటా శ్రమ స్ప్రెడ్ అయ్యగలిగిన విషయాన్ని మనం చూసుకుంటున్నాం కాబట్టి మొదటి కూర ఊదినప్పుడు ఆరమైన శ్రమ ఆరమదూత కూర ఊదేటప్పటికి సంపూర్తి ఏడంటే సమాప్తం కాబట్టి ఏడవ బూరం వదిలినప్పుడు సమాప్తం ఇంకా అయిపోతుంది అన్నట్టు ఇంకేముండదు అన్నట్టు కాబట్టి అదొకటి విషయం మనం అర్థం తీసుకోవాలి కాబట్టి ఓ ఓ అని ఇంగ్లీష్లో అంటే తెలుగులో అయ్యో అయ్యో అయ్యో ఉంది అందుకే మనము తెలుగు చిన్న పంచి నేర్చుకున్నాం చాలా సున్నాసం ఉంటుంది అనుకుంటాం కానీ ఇంగ్లీష్ కూడా చాలా ఇంపార్టెంటే సరే కొన్ని బైబుల్ కాలేజీలో ఏమంటారంటే ఇంగ్లీష్ కూడా కాదు ముఖ్యము గ్రీక్ భాష నేర్చుకోవాలి ఎందుకంటే నూతన నిబంధన గ్రీకు భాష నుంచి తర్జుమా చేయబడింది పాత నిబంధన హెబ్రి భాష నుంచి తర్జుమా చేయబడింది కాబట్టి నీకు పాత నిబంధన అర్థం కావాలంటే హెబ్రి భాష నేర్చుకోవాలా నూతన నిబంధన అర్థం కావాలంటే గ్రీకు భాష నేర్చుకోవాలని వాళ్ళు చెప్తా ఉంటారు ఈ పాస్తాస్ అందరూ గ్రీకు భాష హెబ్రి భాష నేర్చుకోవడంలో వాళ్ళ లైఫ్ అంతా గడిచిపోతూ ఉంటారు భాష ఎప్పుడు నువ్వు వీటిని ఎప్పుడు అర్థం చేసుకోవాలా మళ్ళీ నువ్వు వీటిని ఎప్పుడు ప్రకటించాలా నీ కాలం సరిపోదు కాబట్టి ఓ రెండు రెండు లాంగ్వేజెస్ చాలు పైగా మన దేశంలో ఇండియాలో కొట్టిన వాడికి కనీసం మూడు లాంగ్వేజెస్ వస్తాయి కనీసం నీ మాతృభాష వస్తుంది ఇంగ్లీష్ కంపల్సరీ వస్తుంది నీ ఏం భాష పడుతుంది దేశపు భాష దేశపు భాష అంటే హిందీ కదా దాన్ని ఏమంటారు మనం నేషనల్ లాంగ్వేజ్ నీ మాతృభాష అంటే నీ మదర్ టంగ్ నీ తల్లిదండ్రుల నుంచి వచ్చిన భాష అదొకటి ఈ దేశంలో ఉన్నందుకు ఈ దేశపు భాష దాని తర్వాత ఒక ఫారెన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మూడు లాంగ్వేజ్ వస్తాయి ఇండియన్స్ ఇంకా సౌత్ ఇండియాలో ఉన్నది కొంత బ్యాంగ్ బెంగళూరు చెన్నై తిరిగటానికి నాలుగు భాషలు వస్తాయి ప్రపంచంలో ఎక్కువ భాషలు మాట్లాడినది మన దేశం అందుకే అతి తెలియగలవాళ్ళు కానీ ఏం లాభం మీకు ఎంత తెలివి ఉన్నా కానీ నువ్వు ఆయన కొరకు జీవించకపోతే చైనా చూడు సౌత్ కొరియా వాడు ఇంగ్లీష్ కూడా మాట్లాడేట్లా సరిగా వాళ్ళు ప్రపంచం తిరిగి దేవుని సేవ చేస్తూ ఉంటారు వాళ్ళని చూస్తూ ఉంటే కొంత సిగ్గెనిపిస్తూ ఉంటారు మనకింత తేటగా ఇన్ని భాషలు వచ్చి కూడా మనము గంభీరమైన సేవ చేయలేకపోతున్నాం కానీ వాళ్ళు అన్ని ఫలైన మాటనే సరిగ్గా రానే రా ఇంగ్లీష్ అయినా కానీ రకరకాల దేశాలు సేవ చేస్తున్నారు నేను ఇంతమందిని నడిచిన సోఫార్ కాబట్టి ఈరోజు మొదటి బూరకు సంబంధించి మనం ముగించుకోబోతున్నాం ఒక్క దేవుని చిత్తం అయితే లేదంటే వచ్చేవరకు కంటిన్యూ చేస్తాం ఎనిమిదవ అధ్యాయంలో ప్రకటన గ్రంథం ఎనిమిదవ అధ్యాయంలో మొదటి గూరకు సంబంధించిన విషయాలు మనం చూడబోతున్నాం ఏడవ ఆరో వర్షము చూసినప్పుడు ఆరు ఏడు ఎనిమిది అంతటా ఏడు గూరెలు పట్టుకొని ఉన్న ఏడుగురు దూతలు ఊదుటకు సిద్ధపడి మొదటి దూత కూర ఊదినప్పుడు రక్తంతో మిళితమైన వడగండ్ను అగ్ని కొట్టి భూమి పైన అర్థం తెలుసుకోవాలా ఎన్నిసార్లో మేము మనం ఇది జ్ఞాపకం చేసుకున్నాం భూమి అన్నప్పుడు మతపరమైన క్రైస్తవ జీవితం అని ఎన్నిసార్లో ధరించాం మనం కాబట్టి భూమి పైన పడవేబడినంటే ఇది ఎక్కడ జరుగుతుంది అన్న విషయం ఇప్పుడు ఇంకా బాగా తేటాకార్థం కావాలా కాబట్టి ఏం జరిగింది అక్కడ మొదటి దూత కూర ఊదినప్పుడు రక్తంతో మిళితమైనది మిళితం అంటే నేను రాసుకున్నా జేమ్స్ట్రాంగ్ నంబర్స్ ప్రకారంగా మిళితమైనది అంటే ఇంగ్లీష్లో మింగిల్డ్ అని మింగిల్డ్ అంటే G3396 G3396 అంటే ఏంటంటే కలిసిపోయింది అని అనుంది మిక్స్డ్ అనుంది ఇంగ్లీష్లో థర్టీ త్రీ నైన్టీ సిక్స్ మిక్స్డ్ అనుంది కాబట్టి ఈ విషయం బాగా తెచ్చుకోండి మిక్స్ అయిపోతున్నాయి ఏం మిక్స్ అవుతున్నాయి రక్తము వడగండ్లు కాబట్టి బాగా తెచ్చుకోండి వడగండ్లు రక్తము కలిసిపోయిందని అక్కడ తర్వాత రక్తము వడగండ్లు అగ్ని మూడు కలిసిపోయినాయి అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి ఇప్పుడు మనం కాబట్టి రక్తము వడగండ్లు అగ్ని అగ్ని అంటే తేళ్ళకి సాదృశ్యం వడగండ్లు అంటే సర్పాలకు సాదృశ్యం ఇంకా రక్తం ఎవరిది ఇంకొప్ప అంతే కాబట్టి అట్లా గుంపు ఇవి గుంపులు మిక్స్ అయిపోయినాయి భూమిలో కాబట్టి క్రైస్తవ సంఘంలో ఈ మూడు గుంపులు ప్రభు మనకి కొన్ని సంవత్సరాల క్రితం ఎంత ఎన్ని సంవత్సరాలు ఆరు సంవత్సరాలు వీటికి వచ్చి మనం ఎంత ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇంకెక్కువైతుంది బాగా ఇంకెక్ సెవెన్ సార్ టూ థౌసండ్ ఎయిట్ మనకి వచ్చి నైనా ఎస్టర్ టెన్ నుంచిన్నాం ఎక్కడ ఇవ్ ట్వల్కి వచ్చినవా నాకు గ్యాప్ ఉన్న కాడికి ఇది టూ థౌసండ్ ఎయిట్ నుంచే వాక్యం అక్కడున్నప్పుడు మట్టబు గుండి ఎప్పుడు స్టార్ట్ చేసినాం లేదు షూరా పన్నెండా అలా డేట్స్ ఉంటాయిలండి మనకి తర్వాత చూసుకోవచ్చు కానీ అందాజగా నాకు తెలుసే కాడికి ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఇవన్నీ బయలుపరచబడి అంటే ఇక పరిపక్వం చెందే దశకు ఎదుగుతున్నాయి ఇవన్నీ వాక్యాన్ని ఇవి సంపూర్ణంగా తయారయడానికి మనం సిద్ధపడుతున్నాం అంతే పర్లేదులే టైంతో మనకు అవసరం లేదు కాబట్టి ఏడవ వచనంలో మొదటి దూత గూర ఊదినప్పుడు బాగా అర్థం చేసుకోండి గూర అనేది మన ప్రభువే ఊదాలా అర్థమవుతుందా కాబట్టి దూత మన ప్రభుకి సాదృశ్యం దాని తర్వాత దేవుని సేవకులకు సాధృష్టం సంఘ దూత అంటే పాస్ట్రానికి సాధృష్టం లేక సేవకు సాధృష్టం కాబట్టి మనం ఊదింది కాదు ఆయన ఊదింది మనము ఉచ్చరిస్తున్నాం లేక ఆయన ప్రకటిస్తున్నాం అంతే ఆయన ఆల్రెడీ ఊదిండు ఎందుకంటే ముద్రలు విప్పేవాడు ఆయననే బోరలు తీర్పు తీర్చేవాడు ఆయననే కాబట్టి పాత్ర భూమిద పడవేయబడ్డపుడు తీర్పు స్టార్ట్ అవుతుంది కాబట్టి పాత్రలు వేసేవాడు కూడా ఆయననే కాబట్టి ఈ దూతలు ఆయన ప్రధాన దూతలాగా ఉన్నాడు ప్రధాన కాపడి మనకి ఎట్లున్నాడో ప్రధాన దూతలాగా ఆయన అందరికి ఉన్నాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం కాబట్టి మొదటి దూత గూరె ఓదినప్పుడు రక్తంతో మిలిప్తమైన వడగండును అగ్నియు పుట్టి భూమి పైన పడవేయడెను కాబట్టి ఇక్కడ చూడండి ముఖ్యంగా అగ్ని గురించి అక్కడ చెప్పబడింది వడగండ్లు రక్తము రక్తము వడగండ్లు అగ్ని కాబట్టి ఇప్పుడు వాటి సంబంధించిన కొన్ని వాక్యాలు నేను రాసుకున్నాను ఇక్కడ వడగండ్లకు సంబంధించింది కొంత కొంతసేపు మనం ధ్యానించాలా వడగడ్లకు సంబంధించింది ఇవి నిజంగా వడగండ్లు పడతాయా పాత నిబంధన కాలం అయితే నిజంగా పడతాయి కాబట్టి యుగ సమాప్తికి వచ్చేపటికి అవి నిజమైన వడగడ్లా కాదా ఎందుకంటే పాతని గతించినాయి సమస్తం కృతమైనప్పుడు అవి నిజంగా వడగండ్లు పడితే అర్థం లేదు మళ్ళా మనం పాత నిబంధన కాలంకి వినట్లే వాక్యం కానీ పాతని గతించిన కృతమైనవి కాబట్టి ఈ వడగండ్లు దేనికి సంబంధించినప్పుడు జాగ్రత్తగా మనం ఈ జేమ్స్ రామ్ నంబర్స్ వెతుక్కున్నప్పుడే అవి మనకి బాగా అర్థమవుతాయి కొన్నిసార్లు చూడండి ప్రకృతి సహజంగా నెరవేరినాయి కాబట్టి వాటిని ఆ రీతిగా నువ్వు వాక్యం ధ్యానించినప్పుడు ఆత్మీయ దశకు అవి ఎట్లా మార్పు చెందుతూ ఉంటాయి అనేది నువ్వు ఒక విషయం నేర్చుకోవాలా ఎందుకంటే దేవుని వాక్యంలో మనం బలపడినప్పుడు దాన్ని ప్రకటించకముందు ఆ మార్పు అనేది నువ్వు ప్రకృతి సహజంగా ఉన్నది ఆత్మీయ సహజంగా ఎట్లా మారుతుంది మళ్ళీ ఆత్మ నుంచి తిరిగి ప్రకృతికి ఎట్లా పోతుంది అంటే ఇంగ్లీష్లో ప్రకృతి సహజం అంటే ఫిజికల్ అర్థం ఆత్మీయమైనది స్పిరిచువల్ అంటాం కాబట్టి ఫిజికల్ నుంచి స్పిరిచువల్ గా స్పిరిచువల్ నుంచి మళ్ళీ ఫిజికల్ గా వస్తాయి కృత నిబంధన కాలంకి వచ్చినప్పుడు ప్రవచనం పాత నిబంధన కాలంలో ఫిజికల్ గానే ఉంటాయి ప్రవచనాలు దృష్టాంతాగా ఉంటాయి ప్రవచనాలు లేక శారీరకంగానే ఉంటాయి ప్రవచనాలు కాబట్టి మొదటిదిగా ఇది ఎక్కడ చూస్తామంటే చూడండి ఒకసారి యశాయ గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము మొదటి రెండు వచనాలు ఇరవై ఎనిమిదవ అధ్యాయము యశయ గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము మొదటి రెండు వచనాలు మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిదవ అధ్యాయం ట్వంటీ ఎయిట్ ఐజయ చాప్టర్ ట్వంటీ ఎయిట్ వర్స్ వన్ అండ్ టూ త్రాగుబోతులకు ఎఫ్రాయి మీల అతిశయ కిరీటంనకు శ్రమ కాబట్టి శ్రమ ఓ అంటే శ్రమ కదా అయ్యో అంటే శ్రమ కాబట్టి ఎవరికి శ్రమ త్రాగుబోతులకు ఎఫ్రాయి మీల అతిశయ కిరీటం శ్రమ కాబట్టి ఎఫ్ఐఈమీలు ఎటువంటి వారు అంటే త్రాగుబులు అని అర్థం కాబట్టి ఏమి మీరు సాగుతున్నారు మీకు ఒక ఉపయోగపంతా దేనికి సంబంధించింది ప్రకృతి సహజంగా అయితే స్పిరిట్ అంటారు ఆల్కహాల్ అంటారు బియరు బ్రాండీ బిస్కీ రమ్ము ఇవేవో చెప్తారు కదా కళ్ళు సారా అంటారు కదా ప్రకృతి సహజమైంది కానీ ఆత్మీయంగా అర్థం చేసుకునే ప్రయత్నించాలి త్రాగుడు దేనికి సంబంధించింది పులుపుకు సంబంధించింది కదా అది పులిసిన సంబంధించింది త్రాగుడు అంతా సంబంధించింది చనిపోయిన సంబంధించింది కాబట్టి ముఖ్యంగా ద్రాక్షరసం తీస్తారు కదా ద్రాక్షరసాన్ని కుళ్ళగొట్టినాక తీసేటది త్రాగులు సంబంధించి లేక గోధుమలని కుళ్ళ కొట్టినాక దానికి గోధుమలను నానిపి కుళ్ళ కొట్టినాక చేసేది బియ్యరు అట్లేనే బియ్యము కుళ్ళబెట్టి తీస్తే దానికే ఒట్క ఇట్లా రకరకాల వస్తువులు ఉంటాయి బెల్లము కుళ్ళ తీస్తే వచ్చేది సార అట్లా ఉన్నాయి నీర కుళ్ళ పెడితే కళ్ళు కదా అట్లా అన్నీ కుళ్ళిపోయినయ్యాయి అంటే ఏంటంటే మంచిది చనిపోయింది దాన్ని అంటాం ఏమంటాం పానీయం మంచి పానీయము చెడిపోయిన చెడిపోయినప్పుడే చెడు పానీయం అంటాం దాన్ని ఆ చెడు పానీయమే త్రాగుడు అంటున్నాం లేక ఆ ఏమంటాం దాన్ని ఆ ద్రవం ఆ లిక్విడ్ అంటాం మంచి లిక్విడ్ చెడిపోయాక అన్నదాన్నే ఆల్కహాల్ అంటాం లేక స్పిరిట్ అంటున్నాం అంటే ఏంటి మంచి దాన్ని చెడగొట్టుకోవడమే చెడిపోయిన దాన్ని ఆశ్రయించడమే ఎఫ్రామిల జీవితము లేక మంచిది విడిచిపెట్టి చెడుని ఆశ్రించినదే త్రాగుడు జీవితం అని అర్థం ఆత్మీయ దశతో అర్థం చేసుకుంటే అంటే మంచిదాన్ని చెడుగా తయారు చేసుకొని అదే మంచిది అనుకోవడం త్రాగుడు జీవితం కాబట్టి ఇదే కరెక్ట్ అని చెప్పుకోవడము అతిశయించడం నేను నమ్ముకున్నదే కరెక్ట్ నేను విశ్వసించిందే కరెక్ట్ అని అహం లేక డాంభీకంగా మాట్లాడడం దాంబీకంగా జీవించడం గర్వంగా జీవించడం అది రైట్ వర్డ్ కాబట్టి అతిశయాస్పదం అంటే గర్వంగా మేము దీన్ని బట్టి గర్విస్తున్నాం మాకు బయలుపరచబడ్డ దాన్ని బట్టి మేము గర్విస్తున్నాం త్రాగుడు అంటే బాగా తెచ్చుకోండి పాత నిబంధన కాలంలో త్రాగుడు అంటే ద్రాక్షరసాన్ని కులిసిపెట్టినాక తాగేది ద్రాక్షల అది త్రాగుడు మద్యం అంటాం మద్యం అంటాం కరెక్ట్ అది రైట్ వర్డ్ మద్యం కులిసిపోయిన దాన్ని మద్యం అంటాం మంచిదాన్ని తాజా అంటాం కులిపోయిన మరణం తినడం మూడం మన్నాని తాజాగా పొద్దుకోవాల పగివాలి దాచిపెట్టుకుంటే కుళ్ళిపోయింది చూడండి ఈ వాక్యాన్ని మనం ఎవరు దాచిపెట్టుకోం అనేకలో ప్రకటించుకోవడానికి కొరికి అది మనకు అప్పగించబడింది నువ్వు పొద్దుకున్న తిరిగి ఇతరులకు ఇచ్చేస్తూ ఉండాలి ఇతరులకు పంచుకుంటుండాలన్న విషయం మనం నేర్చుకుంటున్నాం కాబట్టి ఎఫ్రాయిలు ఎట్లా జీవించరు అంటే గొప్ప లేక భూమి లేక క్రైస్తవ సంఘం ఎట్లా జీవించిందంటే త్రాగుడికి బానిస ఏ త్రాగుడికి బానిస ప్రకృతి సహజమైన త్రాగుడికి కూడా వానిసే రీతికి చెప్పాలంటే ఆల్కహాల్ ఎక్కువ కన్సూమ్ చేసేది క్రైస్తవులు ప్రపంచంలో అది నేను హండ్రెడ్ ప్రూవ్ చేసి చూపిస్తాను ఆల్కహాల్ అంటే వైన్ విస్కీ రమ్ బియర్ తాగేది ఎక్కువ క్రిస్టియన్సే ప్రపంచంలో ప్రతి మీల్స్ చేసినప్పుడు వాళ్ళకి అక్కడ ఉండాలి టేబుల్ మీద క్రిస్మస్ పండగ వస్తే చెప్పని లేదు ఈస్టర్ క్రిస్మస్ పండుగలు వస్తే విపరీతంగా తాగేది వాళ్ళు అది ప్రకృతి సహజంగా దాని గురించి ఎక్కువ ఇంపార్టెన్స్ కానీ ఆత్మీయ దృష్టిని చూస్తే అబద్ధ బోధ త్రాగుడుకు సాదృశంగా ఉంది అబద్ధ ప్రవచనాలు అబద్ధ దర్శనాలు అబద్ధ కళలు మనుషుల కల్పితపు బోధలు దికులైతుల బోధలు అని చూస్తాం ప్రకటన గ్రంథం దయ్యముల బోధ భూతముల బోధ అన్నాడు దళిత పత్రికలో ఆ బోధలని వాళ్ళు ఆశ్రయించి త్రాగుబోతులైన ఆ బోధనే కరెక్ట్ అనుకుంటున్నారు ఆ బోధలు మనుషుల కల్పితాల బోధలను ఇది దేవునించి కలిగింది అనుకుంటున్నారు అని అతిశయిస్తున్నారు గర్విస్తారు వాళ్ళకి శ్రమ కాబట్టి మొదటి బూర ఊదినప్పుడు ఇవి దేవుడు మనకు చూపిస్తున్నాడు ప్రపంచం అబద్ధ బోధ విస్తరించింది ఒకసారి చూడండి ఎక్కడ విస్తరించింది బ్రదర్ అని అడగచ్చు కదా తెసలకు రాసిన రెండవ పత్రికలో ఉంది ప్రపంచమంతట అబద్ధ బోధ విస్తరించినాకనే అని అధ్యాయం తెసలోకి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము రెండవ వర్షపు చివరి భాగంలో ఉంది ఏమనుందంటే మీరు త్వరపడి చెంచల మనస్కులు కాకుండా వాళ్ళని బెదరక ఉండవాలని భయపడద్దు మన ప్రభు ఆయన ఏ శిక్రీస్ రాకూ మన కూడుకున్నట్టును బట్టి కాబట్టి ఆయన వచ్చినప్పుడు మనం ఆయన దగ్గర ఆయన దగ్గర జమవుతామని ఉంది ఎత్త లేదు ఇక్కడ పౌలే తెసర రాష్ట్ర పత్రికలో ఈ విషయాన్ని ఆయన రాకడా ఆయన ఈ లోకంలో అడుగు ఆయన చెంతకి మనం కూడబడతాం అని ఇక్కడ తర్వాత మిమ్మును మరియు మిమ్మల్ని వేడుకొని చిన్నాను ఏమంది ఇప్పుడు చూడండి మూడవ వచ్చాగం మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడ పాప పురుషుడు బయలుపెడితేనే గాని ఆ దినము రాదు ఇది చాలా ముఖ్యమైన వాక్యం ప్రపంచం సంబంధించిన విషయాలలో ధ్యానించాలంటే ప్రపంచమంతట భ్రష్టత్వం సంభవించాల మొదట ఫస్ట్ థింగ్ అదే ఇంగ్లీష్ లో ఏముంది తెలుసా లెస్నెస్ అనుంది ప్రపంచమంతటా లాలెస్నెస్ లా అంటే ఏంటి ధర్మశాస్త్రమే కదా లా లెస్ నెస్ అంటే మొత్తము ధర్మశాస్త్రం తారుమారైపోతుంది ప్రపంచమంతట ధర్మశాస్త్రం ఎవరు ఎవరు వాళ్ళు బైబుల్ ఎవరు చదువుతారు ఎవరు చదువుతారు బైబుల్ క్రైస్తవులు చదువుతారు వాళ్ళే లా లెస్ తయారంటే వాక్యాన్ని విడిచిపెట్టేస్తారని ఉంది భ్రష్టత్వము ప్రపంచమంతటా స్ప్రెడ్ అవుతుంది చూడండి బైబుల్ చదవని వారి గురించి చెప్పబడుతున్నది వాక్యం వాడు మొదటి నుంచే కదా భ్రష్టత్వంలో కదా వాడు అపవిత్రపంలో ఉన్నాడు ప్రభుని స్వీ స్వీకరించకపోతే వాడు పాపంలో నిలిచినట్టే అన్నాడు ప్రభుని ఎవరు తృణీకరిస్తున్నారో వాడు పాపంలో నిలిచినాడు అని వాక్యం కాబట్టి వీళ్ళు ఈ విషయం జ్ఞాపం చేస్తుండే ఈ యుగ సమాప్తి ఎప్పటికంటే మొదట భ్రసత్వము సంభవించాలా ప్రపంచమంతట మొత్తం భ్రసత్వం అంటే వాక్యం కెళ్ళి తొలిపోవడమే భ్రష్టత్వం ఇంగ్లీష్ లో లా అంటే ఒకప్పుడు వాక్యంలో ఉన్నావు ఇప్పుడు దాంట్లో లెస్ అయిపోయినావు అంటే బయటికి వెళ్ళిపోయినావు అది ప్రపంచమంతట విస్తరించినా అంతం అన్న విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు కాబట్టి ఇవన్నీ జరుగుతున్న ఎందుకు వాళ్ళకి శిక్ష ఎందుకు వాళ్ళకి తీర్పు వాళ్ళు భ్రష్టత్వంలో ఉన్నారన్న విషయాన్ని ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నారు ఇక్కడ కాబట్టి చూడండి ఇప్పుడు యేస గ్రంథము ఇరవై అధ్యాయము త్రాగుబోతులకు ఎబ్రాహిమీల అతిశయము అతిశయ కిరీటం శ్రమ తర్వాత వాడిపోచున్న పుష్పము వంటి వారి సుందర భూషణము శ్రమ తర్వాత ద్రాక్ష సం ఫలవంతమైన లోయ తల మీద నున్న కిరీటంలకు శ్రమ ఎన్ని శ్రమలు మూడున్నాయడా ఉత్తగా చెప్పబడింది కాదు వాక్యం ఇది ఖచ్చితంగా యహో వల్లనే కలిగిన విశించాలా ఇది మనుషుల వల్ల కలుగుతుంది గానే కాదు వాక్యం ఈ పనుల కలుగుతుంది మూడు ఇక్కడ శ్రమ ఎవరికి మూడు గుంపులకి ఇక్కడ మూడు గుంపులున్నాయి ఒకటి త్రాగుబోతులు తర్వాత వాడిపోతున్న పుష్ప తర్వాత ద్రాక్ష వల్ల కూలిపోయిన వారు తర్వాత వారి అంటే ద్రాక్ష రసమలు కూలిపోయిన వారి ఫలవంతమైన లోయ గొప్ప జనం అది ఒకప్పుడు ఫుల్ ఫలం సమృద్ధిగా ఆశ ఆశీర్వాదం సంపాదించుకున్న సంబంధించింది కాబట్టి సర్పంపులు తేళ్లు గొప్ప జనము శ్రమ అన్న విషయాన్ని ప్రభు మనకు జ్ఞాపకం ఇక్కడ ఇది యాక్సిడెంట్ ఇది ఆకస్మితంగా జరుగుతుంది ఇది ఆయన ప్లాన్ ప్రకారంగా జరుగుతుంది ప్రణాళిక ప్రకారంగానే ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఈ మూడు గుంపులు అక్కడ ప్రాణం చూసినట్టు మొదటి గుడు ఆ మూడు గుంపులు ఎవరు అన్నప్పుడు డైరెక్ట్గా వీడు వీడు అని చెప్తే అయిపోలే చెప్పొచ్చు కదా దేవుడు అట్లా ఆయన చెప్పడు ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఎవడిని తృణీకరించడైనా ఎవడి నిర్లక్ష్యం చేయడైనా అందరినీ ప్రేమించే దేవుడు ఒక కేవలము మన ప్రభువులందే ఆ గుణగణం కనిపించగలదు ఈ లోకస్తులలో ఈ లోకంలో ఉన్న ఏ ధర్మ ఏమంటారు ఇంగ్లీష్లో దాన్ని మీకు కొన్ని పతాలు రావాలి ఇంగ్లీష్లో ఎందుకంటే కొన్నిసార్లు పబ్లిక్ లో మనం చెప్తూ వాళ్ళకి వ్యతిరేకలం అయిపోతాం కానీ మన వాక్యం వలన మన ఇతరులకు వ్యతిరేకులం కావచ్చు ఎందుకంటే ఇతరులకు వ్యతిరేకమైతే వాళ్ళని మన ఎస్టీ పర్స్లో ప్రభుత్వం నడిపించలేదు ఇప్పుడు నన్ను ద్వేషించిన వారితో నేను నీకు ఎంత మంచి మాట చెప్పినా నన్ను స్వీకరించదు నన్ను స్వీకరించినప్పుడు నేను నేను ఎప్పుడు నేను అందుకే చాలా జాగ్రత్తగా వాళ్ళ స్టేజ్ మీద ఉన్నప్పుడు అర్థమవుతుందా లేదా ఇంగ్లీష్లో ఒక సమ్మెతుంది ముక్కు పోసి చాక్లెట్ ఇవ్వద్దు అని ఉంది ఇంగ్లీష్లో అది దాన్ని ఎట్ల జరిగిన ఒకరికి ముక్కు కోసి నువ్వు చాక్లెట్ ఇస్తే అర్థం ఉందా అంటే వాడు మెచ్చుకుంటాడు నిన్ను కాబట్టి ఎప్పుడు కూడా మనం ఎవరిని ముక్కు కూడా పోయొద్దు స్టేజ్ మీద మన జీవిత విధానంలో మన యుతలతో ప్రవర్తిస్తున్నప్పుడు ఎవరిని కూడా ముక్కు పోయొద్దు అంటే కూడా కష్ట పెట్టద్దు వానికి ఆల్రెడీ కష్టపెట్టి వానికి అన్యాయం చేసి వాడిని దుఃఖపరిచి నువ్వు వానికి చాక్లెట్లు ఇచ్చినా పేపర్ మెంట్లు ఇచ్చినా వాడిని మెచ్చుకోడు నీ చాక్లెట్లు పేపర్ వానికి కాలంలాగా ఎందుకంటే నువ్వు ఆల్రెడీ కట్లేసే వాడిని ముక్కు కట్ చేసి నువ్వు చాక్లెట్ వేస్తే అది కాలంలాగా ఉంటుంది వాడికి కాబట్టి ఎట్టి పరిస్థితులు మనము ప్రభు చిత్రంలో నడిపించలేని మందికే యుగ సమాప్తిలో ఆ ఆత్మనీకి అవసరం అన్నింటిని తల అన్నిటినీ భరించాలని అందరికీ క్షమించాలా ఆ గుణము లేకపోతే ఎట్టి పరిస్థితులు నువ్వు ప్రభు బిడ్డవు కావు కొంత కష్టం నేను చెప్పడం ఎందుకంటే క్రీస్తుని పోలి నడుచుకున్నాడు ఎందుకు హెచ్చరించింది ఆయన ఆయన లేవా గుణగణాలు ఆయనలో ద్వేషము అనే గుణగణం లేదు అటువంటి సంపూర్తి లేకు నువ్వు ఎదగలిగితేనే పర్లోకప్పు దర్శనాలవీ నువ్వు చూడగలవు నీ సేవా జీవితంలో విశేషమైన అద్భుతాలు చూడగలం నన్ను నమ్మినవాడు నాకంటే గొప్ప సూచ్యక్రియలు చేయనున్నాడు కదా మరి ఎప్పుడు చేస్తాం సరే వాటి గురించి మనం అంతగా ఆసక్తి చూపిస్తలేదు మనం ఇంతకంటే గొప్ప సూచ్యక్రియ ఏది లేదని మనం ఎందుకంటే ఇవన్నీ తెలుసుకోకుండా చనిపోతున్నారు దేవుని సేవకులు కానీ మనం ఆసక్తితో వీటిని వెతుక్కొని ప్రయాస పడి ఇంతకంటే గొప్ప సూచ్యక్రియ నాకు లేదు నీ హృదయం మార్పే గొప్ప సూచ్యక్రియ ఒక రోగి స్వస్థతపరచడం గొప్ప ఏం కాదు దేవుని దృష్టిలో అది ఆయనకు సులభం నశించిపోయిన ఆత్మ రక్షణలోకి రావడం గొప్ప సూచక్రియ అది ఆడ దూతాలతో పాటు ఆయన కలిసి ఆయన సింహాసనం కూర్చొని ఎంతగానో సంతోషిస్తూ ఉంటాడు అంత గొప్ప సూచ్యక్రియ అని ఆ క్రియల కొరకు మనం ప్రయాసపడుతున్నాం లేకపోతే మనం కూడా ఆ గొప్ప గొప్ప సేవల గురించి నలభై దినాలు ఉపాసం ఉండి అటువంటి గిఫ్ట్స్ పొందుకొని మనం కూడా స్టేజ్ మీదకి ఎక్కి సేవలు చేయవచ్చు అంటే పడిపోవడం అవన్నీ మనం కూడా చేయొచ్చు ఎందుకంటే వైబుల్లో వాక్యం మనం చేయచ్చు ఒకప్పుడు మన సేవలు కూడా మనం ప్రార్థన చేయకముందు కూడా పడిపోయినారు మనుషులు తలెల్లి చేతులు పెట్టకముందే భాషలు ఎవరాలను కూర్చుకోవాలని వచ్చేసినాయి మనుషులకు ఎన్నో కేసులు చూసాం మనం అట్లా కానీ వాటికి ఎక్కువ మనం ప్రాధాన్యత ఎందుకంటే అవి ప్రకృతి సహజంగా ఉన్నాయి అవి అసలైన సూచ్యక్రియ ఒక పాపి తన పాపకు జీవితాన్ని విడిచిపెట్టి ప్రభుని సొంత రషన్ స్వీకరించుకోవడం దానికి మనం ఏడమాలా ఆనంద బాష్పాలు మన వృద్ధి మన కళ్ళకి వెళ్ళి అటువంటి ప్రయాసం కొరకు అటువంటి సేవ కొరకు మనము కష్టపడాలా కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం రెండవ అసనంలో ఇరవై ఎనిమిది వాచ్యం ఇరవై ఎనిమిది వర్షం రెండవ రెండవ వస్తుంది ఆలకించుడి ప నేను ఎక్కడ చదువుతున్నా యశయ గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యయము రెండవ వచనం ఆలకించుడి పల పరాక్రమములు గలవాడు ఒకడు ప్రభునకు ఉన్నాడు ఆశ్చర్యంగా అది వాక్యం ఏమనుంది అక్కడ గలవాడు ప్రభునకు ఒకడు ఉన్నాడు ఇంగ్లీష్ బైబుల్ ఏమని తెలుసా మొత్తం చేంజ్ ఉంది టోటల్లీ చేంజ్ ఉంది ఇంగ్లీష్ బాబుల్లో ఆయన కావాలనే వీటిని పర్మిట్ చేస్తాడు ఈ విషయం మీరు అర్థం చేసుకోండి ఆయన ఎందుకు పర్మిట్ చేస్తాడంటే మీరు లేఖలను పరిశోధించడం ప్రయత్నిస్తాడు మీరు లేఖలను పరిశోధించలేదా అంటాడు లేదా మీరు లేఖలను పరిశోధించలేదా పరిశోధించకపోతే ఆయన దొరకడు అవి దొరకడం కొరికే ఈ రీతిగా తెలుగులో కొంత ఇంగ్లీష్లో కొంత దాచిపెట్టి రెండింటినీ చదువుకుంటాం కొరకు చూడండి ఇరవై ఎనిమిదవ అందుకని మంచి ఇంగ్లీష్ బైబుల్ ఒకటి ఉంటే మీరు తీసి పెట్టుకోండి పక్కన నేను అవనుకున్నా ఇంగ్లీష్ తెలుగు రెండు టై బైబుల్ అది ఇంత లావుంది అది ఏడో ఇంత లావు ఇంత పెద్దగా ఒక దిక్కు ఇంగ్లీష్ ఉంది ఒక దిక్కు తెలుగు ఉంటుంది ప్రతి వచ్చిన ఇంగ్లీష్లో ఉంది తెలుగులో ఉంది కానీ దానికి రావాలంటే నాకు ఒక స్పెషల్ బ్యాగ్ కావాలి నాకు ఇంట్లో ఇంట్లో ఇంత పెద్ద టేబుల్ పెట్టుకొని ఒక్కొక్క అక్షరం చదువుకోవచ్చు ఓపికత కానీ పబ్లిక్లోకి వచ్చినా కూడా దాని అంత పెద్ద మోత మోసుకొని రావడం చాలా కష్టం కదా నేను ఒక ఒక సిస్టర్కి కిందపడి కాళ్ళను క్రాక్ ఇచ్చింది అయితే ఆమె యొక్క దర్శనం ఎవరు చూపించాడు వాళ్ళని బ్రదరు హరీష్ ఆమె దర్శనంలో నేను కనిపిస్తుందంట అయితే నాకు తెల్లవారికి ఫోన్ చేసింది బ్రదర్ వచ్చి ఒకసారి ప్రార్థన చేయండి సరే పోయి ప్రార్థన చేయనికపోయినా ఆశ్చర్యం ఏంటంటే మనకి ఇవన్నీ దొరుకుతా ఉంటాయి కేసెస్ నేను వాళ్ళ ఇంట్లో ప్రార్థన అప్పటికే ఇక్కడ ఆల్రెడీ ఒక పాస్ వేసి కూర్చున్నాడు పాత ఒక పెద్ద మనిషి బ్యాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ కూర్చున్నాడు సో ఏం జరుగుతుంది అంటే ఒక పాత పాస్టరు మనమేమో మనకి ఒక పేరుమూరు అది అంటూ లేదు ఒక చర్చ్ అంటూ అసలేదు మనకి మనకి ఇదే చర్చ్ మన సహవాసం ఇదే ఇంతకంటే గొప్పగా ఏం లేదు ఇక్కడ ప్రతిస్తాము ఇక్కడనే అనేది చేసుకుంటాము మనము ఇక్కడనే వర్షం చేసుకుంటాము ఇక్కడే చూపిస్తాము ఇక్కడనే ప్రభుత్వ పరిస్తామైన వాక్యాన్ని ఇక్కడ ధ్యానిస్తాం ఇది చర్చ్ ఇద్దరు ముగ్గురు ఎక్కడంటే అక్కడ చర్చ్ అని తిప్పిడు ఆయన ఆయన ఫస్ట్ నన్ను పరిశిస్తా ఉన్నట్టు చాలాసేపు వాళ్ళకి వాళ్ళు అక్కడ టెస్ట్ చేస్తారు అన్నట్టు మన ప్రభుని కూడా టెస్ట్ చేసినారు పాస్టర్స్ ఆ రోజులలో ఆయన కాలంలో మనల్ని కూడా టెస్ట్ చేస్తుంటారు కానీ మనం చాలా ఒక విషయం అర్థం చేసుకోండి ఆయనని ప్రశ్నించినప్పుడు ఎవరైనా బైబుల్ అంతటి మీరు గమనించండి ప్రభు కాలంలో ఎవడై ప్రశ్నించినా కానీ ఆయన జవాబు డైరెక్ట్ ఇవ్వనిలేదు ఎప్పుడన్నా మీరు గమనించండి ఇది ఈ సీక్రెట్స్ మీరు నేర్చుకోండి ఆయనకి వచ్చి ఆయన శాస్త్రులు కానీ పరిసేలు కానీ సదుపాయలే కానీ గొప్ప జనమే కానీ పిలాతే ఇలా కూడా ప్రశ్న వేసండి కదా ఎవడు ప్రశ్న వేసినా కానీ డైరెక్ట్ ఆన్సర్ ఇవ్వడు మన ప్రభు మీరు గమనించండి చాలా జాగ్రత్త నేను చాలా కేర్ఫుల్ గా మీరు చదువుతా ఉంటాను ప్రశ్న వేస్తే ఈయన ఉల్టా ప్రశ్న ఇస్తాడు అది ఆయన విధానం మీకు అర్థం అవుతుందా ఆయన మీకు ప్రశ్న వేస్తే ఆయన ఉల్టా ప్రశ్న వేస్తాడు మీరు అన్ని పరిస్థితుల్లో చూడండి ప్రధాన యాచకుడు వచ్చి ఆయన ప్రశ్న వేసినప్పుడు ఉల్టా ప్రశ్న వేస్తాడు ఎందుకు వేస్తాడు నాకు ఒక విషయం అర్థమైంది ఎవడైనా ప్రశ్న వేసినప్పుడు నువ్వు వాడికి ఆన్సర్ ఇస్తే వాడు నీకు ఉల్టా ప్రశ్నిస్తాడు ఇంకోటి అంటే వాడి మైండ్ ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది వీడిని కార్నర్ చేయాలా అన్న ఇంట్రెస్ట్తో వాడు వచ్చింది అదే దృక్పథం వాటి అయితే మన ప్రభు ఉల్టా ప్రశ్నిస్తాడు ఉదాహరణ కైసరుగు పన్ను కొట్టుట పన్ను కట్టుట న్యాయమా కాదా అప్పుడు ఆయన ఏమన్నాడు న్యాయమా కాదని చెప్పేసి అయిపోతుంది ఆన్సర్ చెప్పాడు ఒక కాసు తీసుకుని రమ్మంటాడు తీసుకొచ్చి దీని మీద ఎవరి ముద్ర ఉన్నది ఉల్టా ప్రశ్న మీకు అర్థమవుతుందా ఈ సీక్రెట్ మీరు నేర్చుకోడు ఆ ఉల్టా ప్రశ్న వేసినప్పుడు ఏమవుతుంది తెలుసా వాడి మైండ్ ఓపెన్ అవుతుంది ఎవడ ప్రశ్న వేసాడో వాడికి ఉల్టా ప్రశ్న వేస్తే వాడి మైండ్ ఓపెన్ అవుతుంది అప్పుడు నువ్వు చెప్తే వాడి మైండ్లో కూర్చుంటావు లేకపోతే సైతాన్ని అడ్డకుంటాడు ఆ సీక్రెట్స్ మనం నేర్చుకోవాలి అప్పుడ గురించి ప్రతి ఒక్కడికి ఎవడ ప్రశ్న వేసినా ప్రశ్న వేస్తారు మీరు ఇక మీ అటువంటి మనసుతోని ఇప్పుడు చదవండి సువార్తలు మీకు తిట్టగారు రైపు ఆయన ఎందుకు రివర్స్ ప్రశ్న చేస్తాడు ఎందుకంటే అసలు మనం ఎవరం ఆయన ప్రశ్నించేటం ఆయన సృష్టికర్తా కదా యోగు లాంటి వాడే తార్మరైపోయి ప్రశ్నలేష్ ఎవడి వెరీవాడన్నాడు ప్రభు చివరికి యోగుని చివరి అధ్యాయానికి వచ్చే నలభై అధ్యాయం మనం ప్రశ్న లేనైనా మనం కేవలం జవాబులు కొరికే ఎదురుచొలాంటి దగ్గర ప్రభు ఎందుకు ప్రభు శ్రమ అనడానికి వెళ్లేదు ఎందుకంటే ఈరోజు చూసిన ఎందుకు శ్రమ మనం అందరం శ్రమని ఆయుధంగా ధరించుకోవాలా ఆయన మనసు శ్రమకు సంబంధించింది కాబట్టి శ్రమ పడిన ఆయన మనసు మనం ధరించుకున్నప్పుడు శ్రమలని ఆనందంతో ఎదుర్కోవాలా కానీ ప్రతి శ్రమ నుంచి తప్పించేవాడు ఆయన నమ్మదగిన అన్న విషయంతో అర్థం చేసుకోవాలా కానీ చెప్తున్నాడు శ్రమలో ఉంటేనే నువ్వు పాపం చేయవలదు ఇంత వాటికి నువ్వు శ్రమని శ్రమని రుచి చూస్తేనే పాపంని అసహించుకుంటావు సుఖంగా ఉంటే నువ్వు పాపంని అసహించుకోవు ఇంకా పాపానికి దగ్గరవుతా ఉంటావు సుఖాన్ని సుఖానుభవాన్ని ఆశించినప్పుడు అది భ్రష్టత్వానికి దారితీస్తుంది ఏషావు అనేవాడు భ్రష్టాత్వాలు వాడిపోయాడు ప్రపంచం అంతా భ్రష్టత్వం సంభవిస్తాయి ఇలా చూసినాం క్రెస్ రాష్ట్రపతి కాబట్టి క్రైస్తవ సంఘం అంతా ఏషావులాగా తయారైతుంది నువ్వు ఎక్కడున్నావు ఆ స్థితిలో ఆ కాలంలో అనే విషయం నువ్వు నేర్చుకోదు ఇక్కడ సరే మనం ఎక్కడున్నావు ఇక్కడ ఇరవై కదా కాబట్టి ఇక్కడ మూడు గుంపులు మనం చూసినాం ఆలకించుడి బల గలవాడు ఒకడు ప్రభునకు ఉన్నాడు అంటే ప్రభు దగ్గర ఒకడున్నాడనుంది అక్కడ కానీ ఇక్కడ ఏముంది చూడండి ఇంగ్లీష్ వేబుల్లో వి హోల్డ్ దార్డ్ హ్యాత్ అైటీ అండ్ స్ట్రాంగ్ వన్ కానీ తెలుగులో ఏముందంటే మన ప్రభు దగ్గర బల ఒకడు ఉన్నాడనుంది కానీ ఇంగ్లీష్ వేబుల్ ఏముంది తెలుసా ఆయన ఎవరనుంది అక్కడ ఇక్కడ లేదా చూడండి ఆలకించడి బల ఒకడు ప్రభునకు ఉన్నాడు ప్రచండమైన వడగండ్లను ప్రచండమైన బల జలముల ప్రవాహమును ప్రచండమైన వరదయు కొట్టివేనట్లు ఆయన తన బలము చేత వాడు అర్థమైంది మీకు మూడు పాయింట్స్ అక్కడ చెప్తున్నాడు ఈ బలమైన పరాకరం గలవాడు ఎవరు అంటే అక్కడ ఉంది ఇంగ్లీష్ చాలా ఇంగ్లీష్ లో ఏముందంటే బల పరాకరములు గలవాడు ఎవరంటే ప్రచండమైన వాయువు గలవాడట ఆయన దగ్గర ఉన్నది బల పరాకరములు ఒకడు ప్రభునకు ఉన్నాడు అతను ఎవరంటే ప్రచండమైన వడగళ్ళును ప్రచండమైన జల ప్రచండమైన వరదయు కొట్టివేనట్లు ఆయన తన బలము చేత పడద్రోయేవాడు కాబట్టి మన ప్రభువే ఆ యొక్క ప్రచండ వాయువుకి సాదృశ్యం అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన తీర్మానించుకున్నాడు ఆయననే గాలి చూడండి గాలిని రేకందించేవాడు గాలిని అదుపు చేసేవాడు కూడా ఆయననే కదా ఎక్కడ చూస్తాడు మీరు యోనా యోనా టైంలో గాలిని లేపేడు ఫుల్ లేపేడు సముద్రం మీద పేతురు టైంలో దాన్ని అప్పుడు ఎవరన్నాడు దాన్ని దాన్ని హెచ్చరించండి కదా అది చల్లబడిదా లేదా దాన్ని గద్దించినప్పుడు ఏమైంది అది చల్లబడింది కాబట్టి గద్దించేవాడు ఆయననే రేకెత్తించేవాడు కూడా ఆయననే ఈ విషయం మీకు అర్థం కావాలా నాకెందుకు శ్రమ దాన్ని రేకెత్తించేవాడు ఆయననే దాన్ని అనుపగొట్టేవాడు కూడా ఆయననే ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి అందుకే ఆయననే రాయి ఆ రాయిని ఆశ్రయిస్తే నీకు సమాధానం లేకపోతే ఆ రాయి నీ మీద ఉల్టా పడుతుంది అని ఉంది ఆ తిరిగి నీ మీద పడ్డప్పుడు నేను తునకాలుగా చేస్తాను తుర్తు నీళ్ళుగా చేస్తాను గాలికి ఎగిరిపో చెట్లగా తయారవుతాం అంటే అది కొడితే ఆ వాక్యం కూడా మనం ఎన్నిసార్లు దాంట్లో ఇక్కడ కాబట్టి ఈ వాయు మన ప్రభుత్వ సాదర్శంగా ఉందని ఇక్కడ వాక్యం జ్ఞాపకం చేస్తున్నది కాబట్టి ఇంగ్లీష్లో ఈ ప్రచండ వాయువుని టెన్ పెస్ట్ అంటారు ఒకటే పదం ఇంగ్లీష్లో తెలుగులో ప్రచండ వాయువు రెండు పదాలు కలిసింది అందుకే ఇంగ్లీష్ ఇంగ్లీష్ అందుకో బ్యూటిఫుల్ లాంగ్వేజ్ దేవుడు అందుకు దాన్ని ఏర్పరచుకోండి ప్రపంచం అంతా ఇంటిగ్రేటింగ్ లాంగ్వేజ్ అన్ని లాంగ్వేజెస్ అని కలిపేసే లాంగ్వేజ్ అది ఇంగ్లీష్ అందుకే మీరు కొంచెం ప్రయాస్పరం నేర్చుకోలేదు అని అదేమంత గొప్ప కష్టం కాదు పసిపిల్లలకే అంత వాళ్ళు సునాసంగా నేర్చుకుంటారు మెచ్యుడ్గా ఉన్న మనం ఇంకా బాగా నేర్చుకోవాలి ఒకటి ఏంటంటే దాని మీద కొంత టైం పెట్టాలి అంతే ఒక టూ మంత్స్ కానీ త్రీ మంత్స్ కానీ 4 మంత్స్ కానీ పర్లేదు కొంచెం చదవడం నేర్చుకోండి చేర్చుకుంటూ నేర్చుకుంటే అది చాలా సింప్లిఫై అవుతుంది మీకు తర్వాత ఈ కంపేరిజన్లో కూడా చాలా తేటగాద్దామవుతున్న ఒక వాక్యం కాబట్టి శ్రమ దేనికి సంబంధించింది అన్నప్పుడు అక్కడ చెప్తున్నాడు ఆ వడగండ్లు దేనికి సంబంధించి ముఖ్యంగా మన వడగండ్ల గురించి మాట్లాడుతున్నాం కదా వడగండ్లు దేనికి సంబంధించిందంటే ప్రచండమైన ప్రచండమైన వడగండ్లు ప్రచండమైన జల ప్రవాహమును ప్రచండమైన వరదయు కాబట్టి వడగండ్లు అన్నప్పుడు అది కేవలము వడగల్లంటే రాడలాగా వాడతాయి కదా అవి వడగడ్డలు రాడలే కదవి ఐస్ గడ్డలు అవి రాడలే ఐస్ రాడలాగా వాడతా ఉంటాయి దెబ్బలు అవుతే తగల కూడా వగులుతాయి దాంతో అంత ఫాస్ట్గా వచ్చి పడతాయి టాక్ లో కొట్టేస్తుంది చాలా స్పీడ్గా ఉంటాయి అవి కొన్ని కిలోమీటర్ల స్పీడ్ వస్తాయి అవి నుంచి పెద్దవి వస్తాయి కరుక్కుంటా కరుకుంటే కితికి వచ్చేవాడికి చిన్నగా అవుతాయి ఆ స్పీడ్తో కొడితే క్రాక్స్ కూడా తలకై చనిపోతారు కూడా చాలా మంది కాబట్టి సరే అది ప్రకృతి సహజంగా ఉండే విషయాన్ని నేను చెప్తాను కానీ ఆత్మీయంగా అది ఏం జరుగుతుంది వడగండ్లు అది ఒక తుఫానికి సంబంధించింది లేక ప్రచండమైన జలంకి సంబంధించింది లేక ప్రచండమైన జల ప్రవాహం నాకు సంబంధించింది ప్రచండమైన వరదకు సంబంధించింది అది వచ్చి వీళ్ళని కొట్టివేస్తుంది అది అసలైన వాక్యం ఈ గుంపులని కొట్టివేస్తుంది అంటే బాగా చేసుకోండి కొట్టివేయడం అంటే ఏది వాళ్ళ పేర్లు ఉండకుండా కొట్టివేస్తుంది అది డేంజర్ కాబట్టి మొదటి రెండు గుంపులు తెగవయబడి చతురు అని చక్ర గ్రంథంలో చూసినాం మనం ఎన్నిసార్లు అంటే శాశ్వతంగా కొట్టివేయబడతాయి అవి రెండు గుంపులు అది అక్కడ మనం జ్ఞాపం చేస్తున్నాం కానీ మూడవ గుంపుల్ని శ్రమలకుండా తీసుకొస్తారు దేవుడు అనేక ఎందుకంటే ఆయన ప్రేమ గుడ్డిగా ఉన్న గొర్రెల మీదనే కదా అవి గొర్రలే కానీ దానికి ఏం ఎందుకంటే ఎప్పుడూ చదవలేదు వాక్యం అవి ఎప్పుడు ఇలిపిగా గెలిచి లేదు ఉండి ప్రయాసపాడి ఈ వాక్యాన్ని నేర్చుకుంది లేదు ప్రేమిస్తారు కానీ ఎప్పుడు కూడా ప్రేమని నిజంగా చూపించుకోలేదు సగం సత్యం సగం అబద్దం అంటే ఏంటంటే సగం ఈ లోకంని ప్రేమించడం సగం దేవుని ప్రేమించడం అటువంటి క్రైస్తవులు జీవితం కాబట్టి వారిని సంపూర్ణంగా ఆయనను ప్రేమించడానికి తయారు చేసుకోవాలని కోరికే ఆయన శర్మగుండ బోధిస్తాడు మూడో గుంపులు ఆ విషయాలు మనకు ఎన్నిసార్లు చూపించిన ప్రభు దేవుడి వాక్యం రూపకంగా బట్ ఇప్పుడు చూడండి ఇవన్నీ ఉపమన రీతిగా చెప్పబడ్డాయి పాత నిబంధన కళను నిలగన చెప్ప చెప్పబడ్డాయి కానీ కొత్త నిబంధనకు వచ్చేటికీ ఇవన్నీ ఉపమన రీతి చెప్పబడుతున్నాయి నిజంగా వడగన్న పడవు దానికి అర్థం లేదు కాబట్టి వడగన్న రూపకంగా ఆయన రాబోతున్నాడు ఆయన వస్తుంటే మొత్తం సకల గోత్రంలో వారు రొమ్ము కొట్టుకుంటారా అని ఉంది వాక్యం కాబట్టి అయినా అంత భయంకరంగా కనిపిస్తున్నాడు అనే విషయాన్ని అక్కడ చూపిస్తున్నాడు వాక్యం కాబట్టి పద్నాలుగవ వర్షం చూడండి అధ్యాయము కొంచెం స్పీడ్ గా ఎంత స్పీడ్ గా వెళ్ళినా స్లోగానే అవుతుంది ఇరవై అధ్యాయము పద్నాలుగవ వర్షంలో ఈ విషయాన్ని మరోసారి జ్ఞాపకం చేస్తే చూడండి ఈ మొదటి గుర మతపరమైన జీవితం ఎట్లా వద్ద చెప్తుంది ఇక్కడ ఎందుకు తీర్పు ప్రవ్వా అని నువ్వు ప్రశ్నించడానికి వీల్లేదు ఎందుకంటే ఆయన ప్రశ్నించకముందే నీకు జవాబు ఇస్తున్నాడు ఎందుకు తీర్పు వీలకి పద్నాలుగు లక్షలు కాబట్టి ఎరుసలేం లో ఉన్న ఈ జనులు కాబట్టి ఆ పరమ ఎరుశలేం క్రైస్తవ జీవితం గురించి మాట్లాడుతుంది ఇక్కడ పాత ఎరుశలేము ఇప్పుడు ఆత్మీయంగా మారేది కాబట్టి ఎరుసలేం లోన్న ఈ జనులను ఏలు అపహాసకులారా ఒక గుంపది యహోమ వాక్యము వినుడి మేము మరణంతో నిబంధన చేసుకొట్టిమి పాతలంతో ఏకమైతే వాళ్ళ ఆత్మ అరితే ఘోషిస్తుంది ఉపద్రవము ప్రవాహము వల్లే వడిగా దాటినప్పుడు అది మా యొక్కకు రాదు అబద్ధములను మాకు ఆసనంగా చేసుకుంటుంది చూడండి ఫస్ట్ ఏమో అపహాసము దాని తర్వాత అబద్ధము అపహాసంపులు క్రైస్తవ జీవితంలో చాలా అపహాసకం అంటే అపహాసకం అంటే ఏంటంటారు మీకు హేళన చేసేటది హేళన చేసి నవ్వుకుంటారు అన్నట్టు ఏడు పిచ్చోడు ఏం మాట్లాడుతుంది వీడంతా మన గురించి చాలా మంది మాట్లాడుకోవచ్చు ఎట్లా మాట్లాడుకోని పర్లేదు ఆటోమేటిక్గా వాళ్ళు ఆ గుంపులో ఉండనున్న విషయాన్ని ప్రభు మన జ్ఞాపకం చేసింది వాళ్ళ గురించి వ్యసన అది రైట్ వర్డ్ మన గురించి తక్కువగా ఆలోచించే వారి గురించి మనం వ్యసన పడద్దు ఎందుకంటే అనలేదు ఆ గుణం మనం వ్యసన అంటే వాళ్ళ గురించి నీచాభావము తగ్గింపు భావము కలిగి ఉండద్దు మనం ఎవరి గురించి కూడా ఎవరిని కూడా వెళ్దడదు కదా వాక్యం కాబట్టి అబద్ధములను మాకు ఆశ్రయంగా చేసుకుంటే మాయా క్రింద దాగి ఉన్నాము కాబట్టి మూడు గుంపులు ఇవి మొదటిది అపహాసకులు రెండవది అబధికులు దాని తర్వాత మాయాతంతములు చేసేవారు ఈ మూడు గుంపులు ఇవి అపహాసకులు అంటే గొప్ప జనం నేను మీకు చూపించిన తమాషా దిసే టోల్వీ తెల ఇది నిజమా ఈ పండు తినదన్నడా కాబట్టి సర్ప సాదృశ్యం కాబట్టి తర్వాత మాయా మ్యాజిక్ మ్యాజిక్ తీసి దోచుకోవడం దోచుకోవడం అంటే తేల సాదృశ్యం కాబట్టి ఇవన్నీ మనకి ప్రభు ఎప్పుడో చూపించు ఈ మనసుని ఆ రీతిగా తయారు చేసుకోండి ఆయన ఆయన తట్టు కాబట్టి ఈ మూడు గుంపులో ఏం జరుగుతాయి పుచ్చునాడు అని ప్రభు యోవ ఇలాగనే సెలవిచ్చినాడు సీయనులో పునాదిగా రాతిని వేసిన వాడిని నేనే మీరు ఎన్నిసార్లు చేసినా దాన్ని మీరు తనుకొని పోతున్నారు కానీ తొట్టుతున్నారు కానీ మీరు ఎప్పుడు కూడా దాని దగ్గర ఆగుతులేరు అది పరిశోధిపబడిన రాయి అమూల్యమైన తలరాయి బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయినది విశ్వసించి వాడు కలువరపడడు నాలుగవ కైసవ గుంపు విశ్వసించి ఎప్పటికీ కలువరపడడు మనం కలువ కలువరపడము ఇవన్నీ మనకి స్థిరంగా ఉన్న వాక్యాలు సంపూర్తిలకు మనం పోవాలి ఇప్పుడు ప్రయాసపడాలి వీటి కొరకు మనం నేను న్యాయము కొలరులు గాను నీతి మటపు గుండు గాను పెట్టేదను ఇవన్నీ వాక్యాలు ఇప్పుడు నేను చూపించాను ఎందుకంటే ఆల్రెడీ డిస్కస్ చేసినాన్ని సార్లో మనం కానీ మీకు తెలుసు మటపు గుండు అనేది ఇంటర్నెట్ లో ఉన్నాయి కాబట్టి అవి మీరు ఎప్పుడైనా డౌన్లోడ్ చేసుకుని తినచ్చు మటపు గుండు సంబంధించింది పన్నెండు గంటలేము పన్నెండు పద్నాలుగు గంటలు పంతొమ్మిది గంటల వాక్యము అది మట్టపు ఇప్పుడు పదిహేడవ వచ్చిన చివరి బాగ్ వడగండ్లు మీ మాయా శరీరను కొట్టి వేయను దాగిన చోటు నీళ్ల చేత కొట్టుకొని పోవును ఇప్పుడు రెండు గుంపులు కదవి వడగండ్లు మీ మాయ శరీరం నన్ను కొట్టివేయును వడగండ్లు మన ప్రభుకే సాదృశ్యం తర్వాత దాగిన చోటు నీల కొట్టుకొని పోవును అంటే ప్రచండమైన బల అదేంది ప్రచండమైన జల ప్రవాహం ప్రచండమైన జల ఇక్కడ ఎవరిని కొట్టివేస్తుంది దాగిన చోటు నీళ్ల కొట్టుకొని పోవును మరణంతో మీరు చేసుకున్న నిబంధన కొట్టివేయబడను పాతలంతో మీరు చేసిన కొడంబడిక కొడంబడి కన్నా నిబంధన ఒకటే నిలవదు ప్రవాహము వల్లే ఉపద్రవము మీదుగా దాటునప్పుడు మీరు దాని చేత త్రొక్కబడిన వార కుదురు ఏం త్రొక్కుతారు గుర్రాలు దొక్కుతాయి కదా గుర్రాలు గుర్రాల కాళ్ళ కింద సాధారణంగా యుద్ధంలో గుర్ర కింద తొక్కబడతారు కాబట్టి అది మీకు అదొక క్లూ మీకు అదొక క్లూ ఎందుకంటే మళ్ళా తిరిగి గుర్రలు వస్తాయి ఈ బూరలు ఊదలు దూతలు బూరెలు ఊదినప్పుడు గుర్రలకు సంబంధించిన హోదా మళ్ళీ తిరిగి వస్తాయి మనం కొన్ని దగ్గర దగ్గర సంవత్సరం కదా గుర్రలకు సంబంధించిన జగ్ర గ్రంథంలో అవి మళ్ళా వాపస్ వస్తాయి మీరు చూస్తారు అంటే ఈ బూరలు ఊదినప్పుడే ఇవన్నీ నెరవేరుతా ఉన్నాయి జరుగుతున్నాయి అన్న విషయాన్ని ప్రభు మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి దాని చేత తృక్కబడిన వారు అగుదురు తర్వాత వచ్చినప్పుడు ఎల్లను అది మిమ్మల్ని ఈడ్చుకొని పోవును వచ్చినప్పుడల్లా అది మిమ్మల్ని ఈడ్చుకొని పోను తొమ్మిదవ పంతొమ్మిదవ వర్షం మీరు చాలా జాగ్రత్తగా నేర్చుకోండి అది వచ్చినప్పుడల్లా మిమ్మల్ని నేర్చుకుని పోవును అంటే ఎన్నిసార్లు వచ్చింది ఇప్పుడు మనకు ఎన్ని సార్లు వచ్చింది ఎన్ని సార్లు వచ్చింది అది అది వచ్చి ఈడ్చుకొని పోతేనే ఉంది వీళ్ళని అందుకే న్యూస్ పేపర్లో చదువుతా ఉంటాం అప్పుడు ఒకసారి వచ్చింది ఇప్పుడు ఒకసారి వచ్చింది అప్పుడొకసారి వచ్చింది ఇప్పుడు ఒకసారి వచ్చింది పోతేనే ఉంది పోతేనే ఉంది పోతనే ఉంది సిరియాలో జరుగుతుంది ఇజ్రాయల్ దేశంలో జరుగుతుంది ఈజిప్ట్ లో జరుగుతుంది ఇరాన్ ఇరాక్ అన్ని ప్రాంతాల్లో ఇవి జరుగుతున్నాయి ఈడ్చుకొని పోతున్నాయి ఒక్కసారి పాంప్ వేస్తే మొత్తం క్లీన్ అయిపోతున్నారు అవన్నీ నెరవేరే టైంలో మనం ఇక్కడ ఉంటున్నాం కాబట్టి వీళ్ళందరు ఎవరు ఎప్పుడు జరుగుతుంది పంతొమ్మిది వర్షం చోటు ప్రతి ఉదయం ప్రతి పగలు ప్రతి రాత్రి అది వచ్చును అది క్లూ ఈ వరద ఎట్లొస్తుంది అంట ఉదయం వచ్చి ఈడ్చుకొని పోతుంది పగలంటే మధ్యాహ్నం టైము వచ్చి ఈడ్చుకొని పోతుంది రాత్రి కూడా వచ్చి ఈడ్చుకొని పోతుంది అంటే కొన్ని సంవత్సరాల నుంచి నెరవేరుతుంది ఇది కొంతమంది అంటారు మొదటి కూడా నైన్టీన్ ఎయిటీలో నైన్టీన్ సెవెంటీలో నైన్టీన్ సిక్స్టీలో నైన్టీన్ నైన్టీలో టూ థౌజండ్ లో స్టార్ట్ అయిందని చెప్తాడు బోధన్ కానీ ప్రభు మనకు చూపించిండు ఇది పగలు ఉదయం రాత్రి నడుస్తే ఉంది అంటే దివారాత్రులు నడుస్తూనే ఉంది కొన్ని సంవత్సరాల నుంచి రెండు సంవత్సరాల నుంచి నడుస్తనే ఉంది యోహాన్ భక్తునికి దర్శనం కలిగింది డెబ్బైవ శతాబ్దం కదా ఎగ్గ దగ్గర ముప్పై ఐదు డెబ్బై మన ప్రభు చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయినాక ముప్పై ఐదు సంవత్సరాలు ఆయన చనిపోయింది ముప్పై సంవత్సరం ఆయన వయసు ముప్పై మూడులో చనిపోయేటానికి ముప్పై ముప్పై మూడు మధ్యలో చనిపోయాడు ముప్పై నుంచి క్రైస్తవ సంఘం విస్తరించడం జరుగుతుంది డెబ్బైవ సంవత్సరాలు ఇరుషులే మధ్యన కూలిపోవడం జరుగుతుంది దాని తర్వాత క్రైస్తవులందరినీ చెదిలిపోవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి డెబ్బై ఆ ప్రాంతంలో ఆయనకు దర్శన కలిగిన ఈ కూరలకు సంబంధించిన బోధ చరిత్ర ప్రకారం కనిపిస్తే సరే ఎప్పుడు జరిగని మనకు మనకు మటుకు ఒకటి స్థిరంగా ఉంది ఏంటంటే ఇవన్నీ అతికినట్లు ప్రభు మనం చూపిస్తున్నాడు అందుకే ముందుకు వెతకాలి ముందుకు వెనకలి తీసుకెళ్తాడు ఆయన ప్రారం గ్రంథం తీసుకెళ్తాడు చివరికి ఏషన్ దగ్గర తీసుకెళ్తాడు దాని తిరిగి హెచ్కెల్ తీసుకొస్తాడు మన ఉత్సారాన్ని చూపిస్తున్నాం తిరిగి మనం ఏహెచ్కల్ గ్రంథానికి వెళ్ళినప్పుడు ఇవన్నీ ఎంత జాగ్రత్తగా ప్రభు మన కొరకు దాచిపెట్టే అది నీ బాధ్యత నేర్చుకోవాలి కాబట్టి వర్ష వా ఏ సయాన్ని బాగా ఎందుకు వాడుతున్నాం అనే తెలుసుకోవాలి కదా ఆయన ఎందుకు వస్తున్నాడు తిరిగి రెండు గుంపులను శాశ్వతంగా తులిచివేయబోతున్నాడు అవన్నీ కొట్టుకొని పోతున్నాయి అందుకే మతేశ్వార్త ఇరగవ అధ్యాయంలో ఆయన చెప్తాడు నోవా కాలము ఏ రీతిగా ఉండనో మనుషుకుమని రాకండి దినములు అదే రీతికుంటే దినములు జల జలము ఏం చేసింది దివరాత్రములు నలభై దివరాత్రులు వర్షం ఏ జరిగింది వారందరూ కొట్టుకొని పోయిరి అందరూ ఒక్క కూడా మిగిలలేదు వారు అందరూ కొట్టుకొని పోయేది ఈ వాక్యం కూడా అది పదిస్తున్నాం మనం ఆ జలము అందరి కొట్టుకొని పోతుందంట ఉదయం పగలు రాత్రి కాబట్టి ఇది ఆరంభమైంది ఇప్పుడు మన టైంలో క్లోజింగ్ అంటే రెండు వేల సంవత్సరాల నుంచి ఆరంభమై మన టైంకి క్లోజింగ్ అవుతుంది క్లోజింగ్ చాలా డేంజరస్ ఉంటుంది అయినా మనం కలవరపడద్దు ఉంది ఇక్కడ వాక్యం మనం భయపడద్దు చెడియద్దు ఎందుకంటే మనం ఆల్రెడీ చలికడవాళ్ళం కదా ఎప్పుడైతే నీ జీవితాన్ని ఆయనకి సమర్పించుకున్నావో నువ్వు ఆల్రెడీ సచ్చిన పడవు నువ్వు ఇంకా నీలో బ్ర నువ్వు బ్రతుకుతుంది ఆయన నీలో బ్రతుకుతున్నాడు బ్రతుకుంటే క్రీస్తే చావైతే మేలు మనము అంటే బ్రతుకుతుంది నేను కాదు నాలో నా ప్రభు బ్రతుకుతున్నాడు నువ్వు చెప్తున్నావు ఆ వాక్యం ప్రకారంగా పాఠ ప్రకారంగా బ్రతికేది నువ్వు కాదు కాబట్టి నువ్వు ఇంకా దేనికి భయపడవు చనిపోయిన శవానికి ముళ్ళు గుచ్చుకున్న ఏం కాదు దానికి అట్లా నీ జీవం తయారు కావాల నీ జీవితం ఆయన వచ్చేటైకి దేని గురించి జడియద్దు భయపడద్దు మనం నిదానంగానే పోతామని దేవుడు చూపించిన రోజు వాక్యం ఈ లోకస్ అందరూ పరిగెత్తిపోతా ఉంటే మనం నిదానంగా నడుచుకుంట పోతామంటే ఎందుకంటే మనం భయపడదు దీనికి మనం జడియమనుంది ఇందాక వాక్యం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కానీ నువ్వు దాన్ని చూసి నువ్వు జడియద్దు ఎందుకంటే చూపించిన వాడే నీతో పాటు ఉన్నవాడు నువ్వెది భయపడతావు నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి గొప్పవాడు కాబట్టి నేను భయపడను కాబట్టి అటువంటి స్థిరమైన నిరీక్షణ కలిగి మనము ముందుకు పోవాలంటే కృప భాగ్య మనకు అనుకరించాలని చూసాం వచ్చేవరానికి మనము ఈ ఎనిమిదవ అధ్యాయములో జరిగే మొదటి బూరకు సంబంధించి పూర్తించుకుంటాను కమ్మ బహుశా ఎందుకంటే అక్కడ గడ్డి గురించి చెప్పబడింది పచ్చని చెట్ల గురించి చెప్పబడి ఆ రెండు విషయాలు ధ్యానిస్తే మొదటి బూర అయిపోయినట్లే మనకి కానీ ఒక విషయం మనం అర్థం ఏంటంటే అది కేవలం ఆరంభమే అక్కడ ఆరంభం అయ్యి ముందుకు వెళ్తూనే మొదటి బూర మొదలుకొని రెండవ బూర నుంచి చివరి బూర ఆరవ బూర అగ్ని కనిపిస్తూనే ఉంటుంది ఆ విషయం మనం వచ్చేవారు నేను మీకు చూపిస్తాను అగ్ని చివరి వరకు కనిపిస్తుంది అంటే మొదటి బూరలో క్లియర్ కనిపిస్తుంది రెండో బురలో క్లియర్ కనిపిస్తుంది ఆరో బురాలో క్లియర్ కనిపిస్తుంది మళ్ళా మూడు నాలుగులా కనిపించదు సరే ఈ దేనికి సంబంధించినది అగ్ని ఈ గడ్డి దేనికి సంబంధించింది ఈ చెట్లు దేనికి సంబంధించినవి మీకు ఆల్రెడీ తెలుసు కానీ జేమ్స్టాంగ్ నెంబర్స్ తో మనం ఆధారం తీసుకుని ఆయన ఆత్మీయ నడిపింపు ద్వారా వాటిని మనం పరిశీలించుకుందాం ప్రభు మన నడిపించడం ప్రార్థిస్తాం పరిశుభ్రవ దేవ మీకు వందాలని అయినా మాట్లాడేది మీరు మేము కాదని విశ్వసిస్తున్నాం ఎందుకంటే ఇది మనుషుల వల్ల కలిగేవి కాని కావు ఏ పుస్తకాలలో ఉండవు అది మీ యొక్క ఆత్మ వలన జరుగుతుంది ఎందుకంటే నాలోనివే తీసుకొని మీకు బయలుపరసని చెప్పేది వ్యూహాని సువార్తల అవును ప్రభావ పరిశుధ పరిశ్రమ నడిపిస్తారని మీరు చెప్పినారు నేను అటువంటి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మీరు మాకు అందరికీ మీకు ఎంతో వనరాలు మీకు ఎంతో స్ఫూతుల స్తోత్రాలు ప్రవ్వ ఇవన్నీ విషయాలు మేము నేర్చుకోవాలా ప్రభావా అనేకలకు మేము ప్రకటించాలా ప్రవ్వా ఇటువంటి బైబిల్ స్టడీస్ అనేక ప్రాంతాలను మేము చేసుకోవాలా ప్రభావ ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్కరు వారిలో ఒక్క ఒంటరి వాడు పది వందలు అనే వాక్యం ఉంది ఆ వాక్యం ప్రకారం ఇంకా ఉన్న వాళ్ళందరూ ఆ రీతిగా ప్రకటన చేయాలి అనేట్లను సిద్ధపరచాలా ఇది ప్రయాసంత కొడింది ప్రభావ నీ శక్తికి మించిన ప్రయాణం నీకుందని ఏలియాతో అవును ప్రభా మేము ఇక్కడ ఉన్నాం నేర్చుకుంటున్నాం కాబట్టి వాక్యాలు ఎందుకంటే మా శక్తికి మించిన ప్రయాణం మాకున్నది మా జీవితంలో ఈ దేశం అంతటా ప్రపంచం అంతటా ఈ వాక్యం పోవాలా మరి మేము ఒక స్థలంలో కూర్చుంటే కాదు ప్రభావ ప్రతి సంఘాన్ని పోయి హెచ్చరించాల తీర్పు దేవుని ఇంటి ఆరంభం ఒక కాలం వచ్చి ఉన్నది ఇంకా త్వరలో నీకు తీర్పు తీర్చబడబోతుంది జాగ్రత్త పాడు బుద్ధి తెచ్చుకో ఇప్పుడన్నా బయటికి మతపరమైన జీవితం నుంచి ఎప్పుడన్నా బబుల నుంచి బయటికి లేకపోతే బబులోను సర్వనాశనం అయిపోయింది దానికి దుస్థితి నీకు కూడా పట్టకుండా ఉండాలంటే దాని నుంచి బయటికి రా హెచ్చరికతో బ్రవ్వ మీరు మమ్మల్ని బయట తీసుకొచ్చినారు అదే వాక్యాన్ని మేము అనేకలను ప్రకటించాలని ఆసక్తితో ప్రేమతో ద్వేషంతో కానే కాదు ప్రభావ పగతో కోపంతో అసలే కాదు ప్రభ్వా ప్రేమ సిద్ధాంతం మీది ఆ సిద్ధాంతాన్ని పాటిస్తున్నమే మీరు వచ్చి కాబట్టి ప్రతి దశలో మేము ప్రేమ చూపించగల ప్రేమ కలిగినందుకు ప్రయాసపడుడే అని మీరు అన్నారు కాబట్టి ప్రభావ అటువంటి ప్రేమ ఆత్మని మాలో పుట్టించి మేము తిరిగి ఇంటికి వెళ్తుండగా మేము నడిపించండి ప్రభావ మీరు మమ్మల్ని పరిశీలిస్తారు నిజంగా మేము ప్రేమిస్తున్నాం లేదా ప్రతి దశలో మమ్మల్ని పరీక్షిస్తారు మీరు అవును ప్రవ్వ మీరు మమ్మల్ని పరీక్షించండి ప్రవ్వ ఆ పరీక్షలో మేము విజయం పొందాలా ప్రభా పరీక్ష పెట్టేవాళ్ళు మీరే విజయం ఇచ్చేవాళ్ళు కూడా మీరే ప్రవ్వా కాబట్టినైనా మేము నిజంగా ఆ పరీక్షలకు మేము సక్సెస్ కావాలనైనా ప్రేమ కలిగిన కూడా మేము ప్రయాసపడాలి ఈ లోకంలో అందరితో సమాధాన పడాలా ప్రభా అందరికీ సహాయకులుగా ఉండాలా ప్రభా అటువంటి బిడలుగా మారు చేసి ప్రవ్వ ఆ యొక్క తల్లి గొప్ప జనం అందరూ శ్రమల పాలు కాబోతుండగా మొదటి గుంపు రెండు గుంపులను తుడిచివేస్తాను ప్రవ్వ అది భయంకరంగా ఉంది ప్రభు భయం వేస్తుంది కానీ భయపడకూడే నమ్మిక మాత్రం ఉంచడదని మా ప్రయాసం అంతా గొప్ప జనం కోరిక అని మీరు హెచ్చరించినారు కాబట్టి జాగ్రత్తగా వంటినీ చిన్న పిల్లలకు చెప్పినట్లు మేము చెప్పలాగానే సహాయపడమని ఏ సుక్రీస్తునో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మన ప్రభు అయిన కృప సమధాన నడిపింపు మనందరికీ సదాకాలంతో అండిగాక ఆ మేన్